తమస పరమర్కవర్ణో పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం ఎస్నిదం జగదసేషమసేషమూర్త రజ్జ్వాంభుజంగమ ఇవ ప్రతిభాసిం వై ఈశ్వరో గురురాత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణాూర్త శ్రుతిస్మృతిపురాలయ కరుణాయ మామి భగవత్పాద శంకరక శర్రం కణేభృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తువాగం సూభ వ్యసీమదేవ స్వస్తి నంద్రో వృద్ధశ్రవాతి నోషా విశ్వేదా స్వస్తి నష్టర్క్ష్యో అరి స్వస్తి బృహస్ తెలిసింది ఏదైనా ఈ ప్రపంచంలో మనకే తెలిసింది ఏది తెలిసిన ఆ తెలిసింది మనకన్నా వేరుగా ఉన్నట్లు తెలిసింది మనం కానట్లు తెలిసింది కాబట్టి ఏ జ్ఞానమైనా ఈ ప్రపంచంలో నాకు ఇది కలిగింది ఈ జ్ఞానము అంటే ఆ జ్ఞానం మనకే కలుగుతుంది దేనికి సంబంధించిన మనకు జ్ఞానం కలిగినా అది ఏ విధమైన జ్ఞానం అయ్యిందంటే నాకన్నా అన్యమైనటువంటిది నాకైనా వేరైనటువంటిది నేను కానిది నేను కానిటువంటిది నాకు తెలుస్తూ ఉంది ఇంతే ఏ జ్ఞానమైనా ఇంతే ఏ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ లోక పోయినా ఏ డిసిప్లిన్ అయినా ఇట్లాగే ఉంది కాకపోతే ఇవన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి అని తెలుస్తూ ఉంది ఇంతకీ ఈ తెలుసుకునే నేనెవరు అనేటువంటిది మాత్రం ఎక్కడా దొరకడం లేదు దానికి సంబంధించిన జ్ఞానం ఎక్కడా లభ్యం కావడం లేదు కనుక ఏది తెలిసినా నాకన్నా వేరుగా ఉండేది నాకన్నా అన్యమైంది ఏదో దాన్ని నేను తెలుసుకుంటూ తప్ప ఇలా నాకన్న అన్యంగా ఉండేటువంటి దాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను ఇంతకీ తెలుసుకునేటువంటి నేనెవరు అనేటువంటిది మాత్రం నాకు తెలియగలదు అలాంటప్పుడు ఎవరికి ఏది తెలుసు ఈ ప్రపంచంలో అనేది వేరే విషయం నాకు ఏమేమి తెలుసు అనేది వేరే విషయం నేనే నాకు తెలియనప్పుడు ఏవి తెలిసి మాత్రం ఏం ఉపయోగం అని ఏవి తెలిసినా ఎవరికి తెలుస్తుందంటే ఎవరికి సంబంధించిన జ్ఞానం అతనికి లేదో అతనికే తెలుస్తూ ఉన్నాయి నాకు సంబంధించిన జ్ఞానమే నాకు లేనప్పుడు ఏవేవో తెలిసి మాత్రం సాధించేది ఈ ప్రపంచంలో అనేది మొట్టమొదటి ప్రశ్నే అందువల్ల ప్లీజ్ జీవితంలో కూడా ఘర్షణ ఎట్లా ఉందో తెలుసా నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు ప్రతి ఒక్కరు మాట్లాడుతారు ఇంట్లో మాట్లాడతారు బయట మాట్లాడతారు ఏం జీవితండి నా జీవితం ఎవరు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఇప్పటివరకు లేరు ఇదే నా జీవితంలో బాధ చాలా మంది మాట్లాడుతారు ప్రధానమైన ప్రాబ్లం ఇది ప్రతి ఒక్కరిలో వింటుంటారు నన్ను భార్య అర్థం చేసుకోలేదు భర్త అర్థం చేసుకోలేదు బిడ్డలు అర్థం చేసుకోలేదు ఆఫీసులు అర్థం చేసుకోలేదు వాళ్ళు అర్థం చేసుకోలేదు వీళ్ళు అర్థం చేసుకోలేదు స్నేహితులు అర్థం చేసుకోరు ఎవరు అర్థం చేసుకోరు నన్ను అనేటువంటి మాట మాట్లాడుతూ మనిషి నిరాశలో కుంగిపోతూ ఉంటాడు ఈ ప్రశ్న వేయద్దని నేను చెప్పడం లేదు ఈ అవగాహన మంచిది కాదని నేను చెప్పడం లేదు నిజమే ఇతరులు మనల్ని అర్థం చేసుకుంటే మనకు మంచిది అర్థం చేసుకోలేదు గనకనే అయ్యో ఇతరులు నన్ను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారే అని మనం బాధపడుతూ ఉన్నాం ఇతరులు నన్ను అర్థం చేసుకోలేదు అని మాట్లాడేటువంటి మనిషికి తానెవరో తనకు అర్థమైందని నేనెవరో నాకు అర్థం కానప్పుడు నన్ను మీరు అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయడం ఇంతకన్నా ఘోరమైన దారుణమైన విషయం ఈ ప్రపంచంలో ఏదన్నా ఉందేమో అర్థం చేసుకోండి మీరు నేను నాకు అర్థం కాలేదు నాకు నేను అర్థం కాకుండా ఉండే సమయంలో నేను మీకు అర్థం కావాలని ప్రయత్నం చేయాలి అసలు ఇది సాధ్యమా ఏమో ఇది ప్రాక్టికల్ కాదని నేను అనుకుంటున్నా అవకాశం కూడా లేదేమో అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకని నేనే నాకు అర్థం కావడం లేదు కనుక నన్నే నేను మరొక విధంగా అర్థం చేసుకునేటప్పుడు మరొకరు నన్ను ఏ విధంగా అర్థం చేసుకున్నా తప్పు అవకాశం లేదు కనుక నేనేమిటో నాకు తెలిసిన దానికి అండర్స్టాండ్ నేనేమిటో ఇతరులకి తెలిసిన దానికి మధ్య భేదం చాలా ఉంది కనుక నన్ను గురించి నాకేదో తెలుసు నాకు ఏదైతే తెలుసో నన్ను గురించి ఈ విధంగా ఇతరులు తెలుసుకోవడం లేదనేది నా బాధ ఇది ఎంత వాస్తవం అనేది అండర్స్టాండ్ ది పాయింట్ మీరేం మిస్టేక్ చేయబాకండి నన్ను ఎంత మహా మేధావులైనా పప్పుల్లో నిప్పుల్లో కాలేసేది ఇక్కడే అర్థమవుతుంది ఆయన ఎంత మేధావన్నా గాని శాస్త్రం తెలిసిన వాడికి అతను చూచినప్పుడు అతని మాట తీరు చూచినప్పుడు అనిపిస్తుంది ఇతనికి ఏమీ రాదు అని చెప్పకపోవచ్చు బయటికి లోపల ఉంటుంది అంటే ఎందుకనింటి నీకేదో తెలుసు నిన్ను గురించి అది ఇతరులు తెలుసుకోవాలనుకుంటున్నావే కానీ దీనికి ఏమైనా వెరిఫికేషన్ ఉందా అంటున్నాను నేను సంవాదీకరణం ఉందే నీకేదైతే తెలుసో అది ట్రూత్ అన్నదానికి ఏమన్నా వెరిఫైబుల్ ఏమైనా సోర్సెస్ ఏమన్నా ఉన్నాయా ఏమి లేవు నాకు ఏదో ఏదో తెలుసు అందువల్ల నిన్న నన్ను గురించి నాకు ఏదైతే తెలుసో ఈ రోజు నన్ను గురించి తెలిసింది ఏదైతే ఉందో నాకు నిన్నడానికి ఈ దానికి భేదం ఉంది నాలోనే కాబట్టి నిన్న నన్ను గురించి నేను ఒక రకంగా ఆలోచించుకుంటున్నా ఈ రోజు నన్ను గురించి మరొక రంగా ఆలోచించుకుంటున్నా అందుకనే చెప్తుంట నేను అలా తప్పు చేశాను నేను అట్లా కాదు నేనట్లా ఆలోచించాల్సింది కాదు అంటారు చూసారా అంటే ఏంటి తన భావంతో తానే విభేదిస్తూ ఉన్నాడు తన గురించి తనకు ఏ అభిప్రాయం అయితే ఉందో ఇది తప్పని తనే ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నాడు కాబట్టి మన అభిప్రాయాలే మారిపోతున్నాయి అభిప్రాయాలు ఎందుకు మారిపోతున్నాయో తెలుసా నిశ్చయమైనటువంటి జ్ఞానం మన గురించి మనకు లేదు గనక మనల గురించి మనకు నిశ్చయమైన జ్ఞానం లేనప్పుడు నన్ను గురించి ఇతరులకు ఉండాలి వాళ్ళకి సోర్స్ ఎక్కడుంది చెప్పండి ఆధారం ఎక్కడుంది మనల్ని అర్థం చేసుకోవడం అందువల్ల నన్ను గురించి నాకు తెలిసిన దానికి నన్ను గురించి ఇతరులకు తెలిసిన దానికి మధ్యలో భేదం ఉంది గనక ఇది సంఘర్షణ సమాజంలో కుటుంబాల్లో సంఘర్షణ అండర్స్టాండింగ్ వ్యక్తుల మధ్య సంఘర్షణ వారికి అహంకారంతో ఊగిపోవడమే ఏదో తెలిసినట్టుగా తెలిసి లేదు మనం మనకి ఏదైతే తెలుసో ఇతరులకు మన గురించి ఏదైతే తెలుసో దానికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంది ఓకే ఇది ఒక విధమైనటువంటి ఘర్షణ ఇది సమాజంలో ఘర్షణ కుటుంబంలో ఘర్షణ వ్యక్తులతో బంధుమిత్రాదులతో మిత్రులతో ఎక్కడికి వెళ్ళినా ఇదే ఘర్షణ నన్ను అర్థం చేసుకోలేదు నా మనసులో ఏముందో వాళ్ళకి అర్థం కాలేదంటే నీ మనసులో ఉండేది నీకు అర్థం కావలేదు వాళ్ళకి ఏం అర్థం లేదు దీస్ ద ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ సరేనా ఇది సమాజపరంగా ఉండేటువంటి ఘర్షణ ఇంకా తర్వాత ఏంటో తెలుసా నన్ను గురించి నాకు తెలిసిన దానికి నన్ను గురించి సమాజం తెలిసిన దానికి ఘర్షణ ఉంది ఎందుకంటే భేదం ఉంది కనుక సెకండ్ పాయింట్ నన్ను గురించి నాకు తెలిసిన దానికి నన్ను గురించి శాస్త్రానికి తెలిసిన దానికి తేడా ఉంది ఇక్కడ మళ్ళీ ఘర్షణ ఇది స్వగత ఘర్షణ అది పరస్పరం ఘర్షణ ఇది స్వగత ఘర్షణ ఇతరుల అవసరమే లేదు వాడిలోనే వాడికి ఒక సంఘర్షణ ఒక సమరం ఎందుకో తెలుసా నువ్వెవరయ్యా అని అడిగితే నేను పోలయ్యా అంటాడు నేను పిచ్చయ్యా అంటాడు ఓకే శాస్త్రం యాక్సెప్ట్ చేయడం లేదు శాస్త్రం డిఫరెంట్ గా మాట్లాడతాను నేను పిచ్చయ్య అని అని నేను చెప్పాను అనుకోండి కాదు కాదు నువ్వు పరమాత్మని శాస్త్రం ఎంటర్ పరమాత్మ అన్నప్పుడు పరమాత్మ లక్షణాలు ఏదైతే శాస్త్రం చెబుతూ ఉందో దాంతో నేను ఏకీభువించేటట్టుగా లేను ఎందుకని నేను పరిమితుడుగా కనపడుతూ గనక తృప్త భవిష్యామి నేను తృప్తిగా ఉండాలనుకుంటున్నా శాస్త్రం చెప్తే తృప్తోస్మి అదే అంత డిఫరెన్స్ నేను తృప్తిని పొందాలి అనుకుంటున్నాను అన్నప్పుడే నేను అసంతృప్తిలో ఉన్నాను అనేటువంటిది ఇంప్లికేషన్ అక్కడ కానీ శాస్త్రం చెప్పేది నువ్వు నిత్యతృప్త నువ్వు ఎప్పుడు ఆనందంగానే ఉన్నావు ఎప్పుడు తృప్తిగానే ఉన్నావు శాస్త్రం ఏదైతే చెప్తుందో నా అనుభవానికి శాస్త్రానికి సంబంధం లేకుండా నేను ఏదైతే నన్ను గురించి ఆలోచిస్తున్నాలో దీనికి ప్రపంచం ఆలోచించేదానికి సంబంధం లేకుండా కనుక నేను ఆలోచించేది మీరు ఆలోచించేది నన్ను గురించి నేను అర్థం చేసుకున్నది నన్ను గురించి మీరు అర్థం చేసుకున్నది ఈ రెండింటి మధ్య ఘర్షణ ఉంది గనక భేదం ఉంది గనక ప్రపంచంలో ఘర్షణ అట్లాగే నందు గురించి నాకు ఏదైతే తెలుసో దానికి వాస్తవంగా నేను ఎలా ఉన్నానో దానికి వాస్తవం అంటే శాస్త్రం ఈ రెంటికి మధ్య ఘర్షణ ఉంది నాకు సంబంధించిన జ్ఞానం నాకు ఏదైతే ఉందో దానికి నాకు సంబంధించిన సత్య జ్ఞానం ఏదైతే ఉందో దానికి మధ్య ఘర్షణ ఉంది ఇది వ్యక్తిగతంగా ఘర్షణ ఇది అసంతృప్తి ఇది వెలితి ఇది నింజాత్వం ఇన్కంప్లీట్నెస్ దీన్ని పోగొట్టేటువంటి ప్రయత్నంలో कैबिल पुरी प्रारंभमकोचे अंदव इकडकोचन तरवा निच् सब्जक्कोचे मैं प्रतिष्ठित मई सर्व लय याद अस्मी अहम का ना समस्तम आविर्भविंदी पूर्व मन को अभिप्रया दी संबंधन आविर्भवचानने ఎక్కడినుంచో నేను పుట్టాను కనుక ఎక్కడో చస్తాను అనేటువంటిది భయం అర్థమవుతుంది ఇప్పుడు అలా కాదు సమస్తం నా నుండే వచ్చింది చూడండి మొదటి రోజు మనం అధ్యయనం చేసేటప్పుడు మనను గురించి మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో తృప్త భవిష్యామి అని ఏ బాధల్లో ఏ కష్టాల్లో ఏ కన్నీడితో ప్రారంభం అయ్యామో ఇక్కడికి వచ్చేటప్పటికి శాస్త్రం మనల్ని ఒక డిఫరెంట్ గా చూపిస్తా ఉంది మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి తత్ బ్రహ్మ మి కాబట్టి అహమస్మి అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాం నేను ఉన్నాను త్వమసి ఉన్నావు తదస్తి అది ఉంది ఆ ఉన్నది ఏదో అది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మగా తేలిపోయింది కాబట్టి ఆ సత్యమైనటువంటిది ఏమిటో దానికి సంబంధించిన జ్ఞానం ఏమిటో అది ఎట్లా అనంతంగా ఉందో అనంతమైనటువంటి వస్తువులు ఎట్లా దుఃఖం ఉండేందుకు అవకాశం లేదో జ్ఞానప్రదంగా ఉందో దేశాలు వస్తువులు కాలం ఏదైతే ఉండినా వాటిలో ఏది మార్పు చెందుతూ ఉండినా ఈ మార్పు చెందేటువంటి సకలం మధ్య ఏదైతే అవికార్య సత్తా స్వరూపమై ఆధారమానందమోధం ఇది నా స్వరూపము అని మనం అర్థం చేసుకుంటూ పోయాం కనుక ఇప్పుడు ఈ కోణంలో అంటే మొదట స్టార్ట్ అయినప్పుడు బాధలన్నీ మనవే ఇప్పుడు అసలు బాధలు ఎక్కడున్నాయి వెతికి కనిపించినటువంటి పరిస్థితి దీన్ని స్థిరం చేసుకోవాలి అంతకన్నా ఇంకే ఈ జ్ఞానాన్ని ఏదైతే మనం పొందామో ఇది పక్కా చేసుకోవాలి అంతకన్నా ఇంకే లేదు అందువల్ల ఈరోజు కంక్లూడ్ చేస్తూ ఇంకొక విచిత్రమైనటువంటి ధోరణిలో బయలుదేరుతా ఉన్నాడు ఎందుకంటే ఉపనిషత్తు ఎప్పుడు కూడా ఒకదానికోసమే ఉంది ఒకటి మిథ్యాజ్ఞానాన్ని నిరసించడం నిరాకరించడం సత్య జ్ఞానాన్ని నిర్ధారణ చేయడం అక్కడ అందువల్ల ఏదైతే మనకు మనం కానిది మనం అనుకుంటూ ఉన్నామో అది నువ్వు కాదని చెప్పడంలో ఎందుకంటే నువ్వు ఏదో అది చెప్పడం కోసం అంతే ఇంతకన్నా ఇంకేం లేదు కాని శాస్త్రం లేదా వస్తు నిర్ధారణార్థం ఇప్పుడు పా తాడును చూచి పాముని భయపడ్డప్పుడు రజు సర్పవత్ అయ్యా అది పాము కాదు అని అంటే సరిపోదు ఎందుకని అది పాము కాదు అన్నంత మాత్రాన ఇంతవరకు నేను పాము అని భయపడుతూ ఉన్నాను గనక నేను అది పాము కాదు అని తెలిసినప్పుడు తాత్కాలికంగా భయవనుడి నేను విడిపెడచ్చు కానీ దాన్ని ఏం అర్థం చేసుకుంటాననేది మళ్లీ నా మనసు మీద ఆధారపడింది ఇది పాము కాదు అనుకోని ఆ తరువాత మసక చీకట్లో ఇది భూమి పగులేమో అనుకుంటే చేసేదేం లేదు ఇది జలధారేమో అనుకుంటే చేసేదేమీ లేదు ఇది ఒక గుడ అనుకుంటే చేసేదేమీ లేదు వీటన్నిటికీ అవకాశం ఉంది అక్కడ ఎప్పుడైతే సత్యవస్తువుని ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడడం లేదో లేని దాన్ని ఉన్నట్లుగా చూసే ప్రమాదం ఉండేటప్పుడు దాన్ని ఏ విధంగా చూస్తూ పోవచ్చు కాబట్టి శాస్త్రం ఇక్కడ చాలా మంది పొరపాటు చేస్తుంటారు శాస్త్ర హృదయం వేరే శాస్త్రం దేనికోసం ఉంది అంటే అది అధ్యాస సూపర్ ఇంపోజిషన్ లేనిదాన్ని కల్పించి చూడడం కాదు అధ్యాస నివారణార్థం అంటారు ఇది చాలా తప్పు భాష్యంలో ఆచార్యుల వారి దాన్ని అంగీకరించారు అధ్యాస నివారణార్థం మా శాస్త్ర పఠనం పోగొట్టుకునే దానికి కాదు శాస్త్రపఠనం అధ్యాస నివారణార్థం నా శాస్త్రపఠనం వస్తుంది అసలు ఏంటి అసలు వస్తు నేను పాముని భయపడుతున్నా నువ్వు కాదంటున్నావు నేతి కాదంటున్నావు మరి ఏంటది కాబట్టి ఆ వస్తు నిర్ధారణ జరగాలి ఆ వస్తు నిర్ధారణ ఏంటి అది రజువు అది త్రాడు త్రాడు త్రాడు అనే తెలిసిపోయిన తర్వాత ఇక పాము కాదు భూమి పొగలు కాదు మరొకటి కాదు జలధార కాదు ఏది కలిగేందుకు అవకాశం లేదు కానీ ఇది కాదు అంటే ఇంకొకటి అనుకునేటువంటి ప్రమాదం కూడా లేకుండా పోలేదు కనుక వస్తు నిర్ధారణార్థం కనుక అదే జరుగుతుంది ఉపనిషత్తుకి తనకంటూ ఒక మార్గం తనకంటూ ఒక పంధ బోధనా విధి మెథడ్ ఆఫ్ టీచింగ్ ఉంది గనక బోధ ఎంత ప్రధానమో బోధనా విధి అంత ప్రధానం జ్ఞానం ఎంత ప్రధానమో జ్ఞానాన్ని బోధించే పద్ధతి అంత ప్రధానం ఇది మనం చిన్నప్పుడు కూడా మాస్టర్లు చెబుతూ ఉంటాను ఒక మాస్టర్ చెప్తే బాగా అర్థం ఇంకో మాస్టర్ చెప్తే అర్థం కాదు వస్తువు అదే ఎందుకో తెలుసా ఆ చెప్పేటువంటి పద్ధతి కనుక పూర్వం మన మహర్షులు బోధించినటువంటి ఉపనిషత్తులన్నీ వాళ్ళు ఎలాగైతే అర్థం చేసుకున్నారో నంబర్ వన్ ఎలా అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళకి జ్ఞానం స్థిమితంగా వాళ్ళలో నిలిచిందో అలా నిలిచిన తర్వాత దాన్ని ఫలం కూడా జీవితంలో చూశారో ఇదంతా వాళ్ళ అనుభవంలో ఉంది గనక ఈ అనుభూతిని వాళ్ళు ఎలాగైతే దాన్ని గ్రహించారో అదే పద్ధతుల్లో మనకు అందిస్తారు ఇది సంప్రదాయం అంటే ఇది సంప్రదాయం వాళ్ళు ఎలాగైతే గ్రహించారో అది వెరిఫై చేసుకున్నారు మళ్ళీ అయిపోయింది వాళ్ళకి ఆనందం కలిగింది కనుక ఈ మార్గంలో వెళితేనే బోధించాలి బోధిస్తేనే అర్థమవుతుంది కనుక ఏది తెలుసుకోవాలన్న ఒక కంప్యూటర్ నేర్చుకోవాలంటే కూడాను దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం నేర్చుకుంటే వస్తుంది గాని ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు కనుక బోధ జ్ఞానం ఎంత ప్రధానమో బోధన విధి ఆ జ్ఞానాన్ని బోధించేటువంటి పద్దతి కూడాను అంత ప్రధానం గనక అదే కోణంలో ఈరోజు ప్రారంభం అవుతుంది నెక్స్ట్ అనోరణీయా తద్వత్ మహానహం విశ్వం అహం విచిత్రం పురాతనోహం పురుషోహం ఈశ హిరణం శివ రూపమస్మి ఎట్లా ఉంది अनोर अनोहो णीयान अहम एवं अणु चाल चू दाक सूक्ष्म अणोह तन गक मई सर्व प्रति मई सर्व लय या त्र त्रह्म अहमेव అదే నేను అన్నప్పుడు ఇదంతా నేనే సడన్ గా మారిపోయింది ఇక్కడ ఏమంటున్నాడంటే అణోహో అణువు ఏదైతే ఉందో పార్టికల్స్ కూడా ఎక్కడికి పోతావు అను ఎంత సూక్ష్మమైంది అణువు అణోహో అణియా ఇది వైశేషికం గనక సద్దర్శనాల్లో చూస్తే దోణుకం త్రేణుకం ఇవన్నీ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఇవన్నీ రాసి జణుకం రెండు అయ్యేటువంటిది త్రిణుకం మూడయ్యేటువంటిది ఇవన్నీ కూడా కానీ తమాష ఏమిటంటే ఆ రోజుల్లో ఏ ల్యాబొరేటరీ లేదు అసలు ఈ అణువులు ఎట్లా తెలిసాయి వాళ్ళకనేది కూడా ప్రశ్న ఇప్పుడు మనం చూసానికి మట్టి కనపడుతుంది కానీ దాంట్లో అణువులు ఉన్నాయి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ప్రొటాన్స్ ఉన్నాయి ఇది రెండుగా విజింబడుతుంది మూడుగా విభింపబడుతుంది దాని తర్వాత ఎనర్జీ ఉంది ఇది కైనేటిక్ ఎనర్జీ అది పొటెన్షియల్ ఇప్పుడు మనకు ల్యాబొరేటరీ ఉంది గనక ప్రయోగశాలలు ఉన్నాయి ప్రయోగాలు చేస్తూ आ जलसा लो वो का आ रोजुत नदी तीर कूचान लाबोरेटरी ओ ब्रह्म लाबोरेटरी बुद्धि बुद्धि अर्व जरा कैशेषिकायस्त्र चूस्त గౌతముడు కనాదుడు వాళ్ళిద్దరు బోధించినటువంటి చూస్తుంటే పొప్ప బొప్ప ఇవన్నీ ఎలా తెలిసాయా అది ఎందుకంటే సత్య జ్ఞానం కలిగిన తర్వాత ఏక విజ్ఞానైనా సర్వమిదం విజ్ఞాతం పవతి ఏ ఒక్కటి తెలిస్తే సమస్తం తెలుస్తూ అటువంటి పూర్ణ జ్ఞానం ప్పుడు చూడండి అంత నేనే అనంతమని ఒక్కసారి అణువు కన్నా సూక్ష్మైనటువంటి వాడిని నేను అన్నాడు అక్కడ కూడా ప్రాబ్లం లేదు పర్వాలేదు తర్వాత చూడండి తద్వత్ అలాగే తద్వత్ అలాగే అణువు కన్నా వాడిని సూక్ష్మైనటువంటి వాడిని అలాగే మహాన్ అహం తద్వన్ మహాన్ అహం మహాన్ అహం అనోరణీయాన్ మహతో మహియాన్ ప్లీజ్ అణువు కన్నా సూక్ష్మైనటువంటి వాడిని మహత్త మించిన వాడిని ఇది కాంట్రడిక్షన్ కదా ఈ రెండిట్లో ఏ ఒక్కటి చెప్పినా అర్థం చేసుకోగలను అయ్యా నేను అణువు కన్నా సూక్ష్మైన ఓహో అణువు చాలా చిన్నది గనక దానికన్నా సూక్ష్మైన వాడు గనక చోల చిన్నవాడు ఓకే మహానహం మహతో మహా మహీన్ మహతో మహి అని అన్నప్పుడు ఏదైతే గొప్పదిగా ఉందో దానికన్నా కూడా దాన్ని అధిగమించినటువంటి వాడిని గొప్పవాడిని అంటే అర్థం చేసుకోగలం అట్లా అర్థం చేసుకోగలం ఇట్లా అర్థం చేసుకోగలం నేను సూక్ష్మైన వాణ్ణి అంటే అర్థం చేసుకోగలం నేను చాలా విశాలమైన వాడిని అంటే అర్థం చేసుకోగలం నేను సూక్ష్మమైన వాడిని విశాలమైన వాణ్ణి అన్నాడు అనుకోండి విరోధాభాస అలంకారం లాగా కాబట్టి ఇది పరస్పర విరుద్ధంగా కనపడతా ఎప్పుడైతే నేను అనంతం అంటున్నాడు మళ్ళీ సూక్ష్మమేంటి నేను చిన్నవాడిని అనడం ఏంటి నేను చిన్నవాడిని అనేటప్పుడు నేను మహాన్ అనడం ఏంటి ఇది ఇంటికి పరస్పర విరుద్ధంగా కనపడతా ఉంది చిన్నది నేను చిన్నవాడి పెద్దది నేను పెద్దదానికన్నా పెద్దది నేను చిన్నదానికన్నా చిన్నది నేను ఇది పరస్పర విరుద్ధమైనటువంటి భావాలుగా తెలుస్తున్నాయి ఇది మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇట్లా బోధిస్తేనే అర్థం ఇంకో రకంగా అర్థం ఇంకో రకంగా అర్థం కాదు ఎందుకో తెలుసా అణువు కన్నా అన్నప్పుడు నా పరిధి ఎంతో తెలుస్తా ఉంది మీకు మహాన్ అహం అన్నప్పుడు మహతో మహీయాన్ అక్కడ పరిధి ఏమిటో డైమెన్షన్ అర్థం అవుతుంది దాని అర్థం ఏంటి డైమెన్షన్ లేదని అర్థం ఇది శాస్త్రం మాకు ఒక లేదు ఒక అవధి లేదు ఎందుకని ఇది అది కాదు అది ఇది కాదు కాబట్టి ఇది ఉంటే దీనికి ఆధారం నేను అది ఉంటే దానికి ఆధారం నేను ఈ రెండు లేకపోతే నేను ఉంటాను అన్వయ వ్యతిరేకం అనోరణీయాన్ మహతో మహియాన్ ఇట్లా ఎందుకంటే ఈ విధంగా శాస్త్రాన్ని అంటే మనకున్న టైంలో సూక్ష్మంగా మీకు అందించగలిగినంత వరకు నాకు చేతనైనంత వరకు అందిస్తున్నానేమో గానీ దీన్నే గనక గంటల తరబడి గనక ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు విద్యార్థి వినేవాడు అరే ఇంత జ్ఞానం ఉందా ఇంత జ్ఞానం ఉందా ఇంత జ్ఞానం అది బోధన కనుక అణోరణీయా అహమేవా అణువులోకి అణువు సూక్ష్మ సూక్ష్మైంది ఏదైతే ఉందో అది అహమేవా నేనే మహా తద్వత్ అలాగే అలాగే చూడండి చిన్న దాంట్లో ఎట్లా ఇన్నాను అలాగే పెద్దదానికన్నా మించి ఉన్నా ఇలాగే అంటే ఏంటి దీనికన్నా చిన్నది అన్నప్పుడు దానికన్నా పెద్దది అన్నప్పుడు ఇది కాదు అది కాదు ఇది ఉంటే ఇది అది ఉంటే అది ఈ రెండు లేకపోతే నేను అణోరణీయా అహమేవా తద్వత్ మహానహం కదూ ఇప్పుడు ఈ అణువు మహత్వం ఎక్కడ తెలుస్తున్నాయి మీకు ప్రపంచంలో తెలుస్తున్నాయి ఎంతైనా విశ్వమహం విశ్వమహం ఈ విశ్వం ఏదైతే ఉందో తత్ అహమేవ నాకన్నా వేరుగా ఈ విశ్వం కూడా ఉండేందుకు అవకాశం లేదు ఎందుకని అనంతం నేను గనక అనంతం కన్నా అది దూరంగా పోలేదు కాబట్టి ఈ విశ్వం ఏదైతే తెలుస్తుందో అది నేనే ఎందుకని ఈ విశ్వం ఏదైతే తెలుస్తుందో ఇది బ్రహ్మమే ఓకే విశ్వేశ్వరుడే విశ్వరూపంలో ఉన్నాడు అభిన నిమిత్త ఉపాధాన కారణం గనక మళ్ళీ కారణమే కార్యంలో ఉంది తద్బ్రహ్మ అహమేవ ఆ బ్రహ్మమే నేను ఇది అసలు మోక్షానికి ప్లీజ్ ఐ టెల్ యూ నేను బ్రహ్మము జగత్ ఈ మూడు ఒక్కటి అనడమే మోక్షం ఇంకేం లేదు అప్పుడే అది అనంతం అవుతుంది ఏ ఒక్కటి దేనికన్నా వేరుగా ఉండినా అది అనంతం కలిగింది అవుతుంది కనుక విశ్వం ఏదైతే ఉందో ఈ ప్రపంచం అహమేవా ఈ విశ్వం కూడా నేనే వివిధ ఆకారాలతో కనపడుతుంది విశ్వం నువ్వు ఎట్లవుతావు అదే అద వివిధ ఆకారాలతో కనపడడానికి ఆధారమైంది ఏదో అది నేను ఆధారం ఆనందం అఖండ బోధం కనెక్షన్ నేను చూచాను ఆధారం ఆనందం అఖండ బోధం మొన్న చూచినట్టుగా అది నేనే కాబట్టి నేను ఉంటే కారణంగా కార్యం తెలుస్తోంది అది లేకపోయినా నేనున్నాను కాబట్టి సమస్తమైన మట్టి పాత్రల మట్టి ఉన్నట్టుగా అన్ని అలల్లో సముద్రమే ఉన్నట్టుగా ఈ విశ్వం కూడా నేనే ఉన్నాను విశ్వం అహమేవా కనుక విశ్వమహం ఇలా తెలుస్తూ ఉంది కనుక అద్భుతం విచిత్రం వండర్ ఆల్ వండర్ ఆల్ వండర్ అదే విచిత్రం విచిత్రం అంటే తెలుసుకుంటూ పోతూ ఉంటే అద్భుతంగా తెలుస్తూ ఉంటుంది అట్టి నేను ఇప్పుడు అర్థమవుతుంది ఒకటి అనోరణీయా అహమేవా అణువులో అణువు నేని మహాన్ అహం మహత్తుల అన్నప్పుడు మొత్తం టోటల్ విశ్వం దీన్ని కలిపి టోటల్ గా కలిపి విశ్వమహం నేనే విశ్వము ఈ కనిపించే ప్రపంచం ఏదైతే ఉందో అది నేనే దీనికి ఆధారమైన బ్రహ్మము నేనే కాబట్టి బ్రహ్మము నేనే విశ్వము నేనే అలా నేనే అని చెప్పి నేను నేనే ఇది నాకు సంబంధించిన జ్ఞానం నాకు వెలగాల్సిన జ్ఞానం నాకు లేని జ్ఞానం లేనప్పుడు ఏదేదో ఉంది అదంతా నాదే అనుకోవడం అది ఇతరులు అర్థం చేసుకోలేదని ఆడవడం ఇది ఇదే చేసి అర్థమ కాబట్టి वेदात सिद्धांत निशाबन वेदा सिद्धांत उपनिषत्ल सारभूतम विषय इधेम जगच्छ फिम एव जीव एवर जीवड़ो अत ब्रह्म अलागे सकलं जगच्छ ब्रह्ममे जीवड़ ब्रह्ममें ్రహ్మం ఎవరు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అర్థమైంది ఇప్పుడు ఆయన అనంతం అనంతం కన్నా వేరుగా ఏముంటది ఏమి ఉండదు ఇట్ ఈస్ ఇంక్లూసివ్ ఆఫ్ ఆల్ థింగ్స్ దెన్ హు ఐ నేనెవరు నేను కూడా అదే మరి నేనది అయినప్పుడు అది కూడా అదే కనుక అదెవరు నేనే ఆయన నేనే నేనెవరు అది ఇది నేను అంతా కలిసి ఒకటే అఖండ రూప స్థితి ఏవ మోక్ష అఖండ రూప స్థితి రేవ అఖండ రూప స్థితి ఈ మూడు ఏకము అనేది ఏదైతే ఉందో అదొక్కటే మోక్షం దానికన్నా అన్యంగా ఏది ఉండినా బంధమే కైలాసం ఉన్న బంధమే వైకుంఠం ఉన్న బంధమే ఇంకో జన్మకి రెడీ అఖండ రూపస్థితి లేవా మోక్ష ఎందుకని బ్రహ్మాద్వితీయే బ్రహ్మ అద్వితీయే రెండు కానిది అనంతం అది ఉన్నది ఉన్నది తెలియడానికి జ్ఞానం ఒక్కటే కావాలి అంతే ఇంకేమి లేదు లేని దాన్ని పొందడానికి కర్మ చేయాలి ఉన్నదాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవాలి జ్ఞానం గనక అది ప్రమ జ్ఞానం అంటే ప్రమ కలిగించేది ప్రమాణం గనక ప్రమాకరణం ప్రమాణం శ్రుతయ ప్రమాణం ఫినిష్ ఇది మొత్తం ఈ శ్లోకం ఇంకేయలేదు వేదాంత సిద్ధాంత నిరుక్తి ఏష బ్రహ్మ ఇవ సకలం జగచ్చ అఖండ రూప స్థితిరేవ మోక్ష బ్రహ్మ అద్వితీయే శ్రుతయ ప్రమాణం వేదం గనక వచ్చిందంటే ఫినిష్ అయిపోయింది ఇంకేం లేదు ఎందుకని ప్రమాణం గనక ప్రమాణం ఉంది గనక ప్రమాణం కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది అయిపోతూ ఉంది ఇప్పుడు నేను అనుకుంటూ ఉన్నా ఇంతవరకు నేను ఇక్కడ ఉన్నా నీకు పురాతనోహం చూచరా ఒక్కొటొక్కటి తొలగించేస్తాడు తమాషగా పురాతనోహం అహం పురాతన నేను ఇప్పుడు వాణ్ణి కాదు ఎప్పుడు వాణ్ణో ఎప్పుడెప్పుడో వాణ్ణి ఈ పురాతనం అని ఇప్పుడైతే అన్నాడో ఇంకా కాలం దాటిపోయింది నువ్వు ఎక్కడికన్నావు అత్యతిష్టదశాంగుళం పురుష సూక్తం ఇంకా నువ్వు ఎక్కడ పోయినా ఇంకా పదంగుళాలు ఉన్నట్టే అది దాని అర్థం అది కూడా బోధనా విధి విశ్వమంతా నేనైపోయిన తర్వాత అత్యతిష్ట దశాంగుళం అంటే ఈ విశ్వాన్ని కొలిచింది ఎవరు ఆ తర్వాత పదంగుళాలు ఏంటి ఇది బోధనా విధి బోధించే పద్ధతి ఇది శాస్త్రభాష అందువల్ల పురాతనోహం నేను ఎప్పటి ఉన్నాను అంటే దాని అర్థమేంటో తెలుసా ఇప్పుడున్నాను అహమస్మి ఎట్లున్నావు అని అంటే దేహం అంటున్నాను అది బాధ ఈ దేహం లేకముందు కూడా నేనున్నాను ఈ దేహం పోతే ఉంటాను ఇది అర్జునుడికి చెప్పింది నత్వేవాహం జాతున్నాసం నత్వం జనాధిప అర్జున నువ్వు నేను ఈ రాజులు గతంలో ఉన్న వాళ్ళమే భవిష్యత్తులో ఉండబో ఉండబోయేవాళ్ళం ఎట్లుంటాము దేహంతో ఉండేందుకు అవకాశం లేదు ఈ దేహం గతంలో లేదు ఈ దేహం భవిష్యత్తులో రాదు కాబట్టి నేను ఆత్మనయినప్పుడే నేను బ్రహ్మమైనప్పుడే అనంతమైనటువంటి సత్పదార్థం ఏదైతే ఉందో అటువంటి చిద్రూప జ్ఞానం నేనైనప్పుడే ఉండగలను గాని లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు కనుక పురాతనోహం పురుషోహం ఈశ అంత పూరయించి అంతటో నిండిపోయినటువంటి వాడిని పురుష పూరయతిథి ఈశహ ప్రభు నేనే నేనే ఈశ అనే శబ్దం ఏంటి ఇక్కడ ప్రభువు నియంత నియంతేమిటి నియతి ఉంది గనక ఈ ప్రపంచంలో నియతి ఉంది గనక నియంత ఉన్నాడు ఆ నియంత ఎవరో తెలుసా నేనే ధర్మ రూపంలో ఉండేటువంటి వాడిని హిరణ్మయోహం హిరణ్మయం అంటే బంగారు అని అర్థం సువర్ణం కాబట్టి హిరణ్యయం ఎప్పుడు మెరుస్తూ ఉంటది ఇది పదాం వాడినప్పుడు బంగారు అనుకుంటారు మళ్ళీ బంగారు అంటే ఓహో వెంకటేశ్వర స్వామి ఏమో హిరణ్మయం అంటే ప్రకాశం ప్రకాశస్వరూప ప్రకాశస్వరూప అంటే సమస్తాన్ని ప్రకాశింపజేసేది ఏదో అది నేను హిరణ్మయం అది ఎక్కడైనా మట్టిలో పెట్టండి ఎంతకాలం అయినా సరే అది ప్రకాశిస్తూనే ఉంటది బంగారు అట్లాగే హిరణ్మయోహం కనుక స్వప్రకాశ చైతన్యం నేను శివరూపమస్మి కాబట్టి ఇక్కడ అమంగళమే లేదు గనక నేను సాక్షాత్ శివ మంగళ స్వరూప అహం అస్మి సో అహం అశ్మిని ప్రారంభమైనప్పుడు తృప్త భవిష్యమంటూ స్టార్ట్ అయ్యాం ఇక్కడొచ్చినప్పుడు శివరూపం అస్మి నేను సాక్షాత్ మంగళ స్వరూపం అయినటువంటి ఇక నా వ్యవహారం ఎట్లా తెలుసా ఈ ప్రపంచంలో ఇది ఆత్మస్టాండ్ పాయింట్ అంతా ఇప్పుడు ఇప్పుడు మన సాధన కాదు ఇది ఆత్మ అయిపోయి అనుభవించడం సంత ఇంకేమి లేదు దోహం అచింతశక్తి అశాయక్షు సోకర్ణ అహం విజానా వివి నాస్తి వేతా మమ చిత్సాహం అపాణిపాదోహం కాళ్ళు చేతులు లేనివాడిని ఇటువంటి చదివి ఇతర మతస్థుల వాళ్ళ దేవుడు హ్యాండిక్యాప్డ్ వాళ్ళ దేవుడికి అంగ వైకల్యం అండి అది ఏం చేస్తాం వైకల్యం ఎక్కడుందో అది అర్థమైతే ఆ తర్వాత కైవల్యం తెలుస్తుంది ఇది కైవల్యం ఇది వైకల్యం కాదు అపాణిపాదోహ అయ్యా పాణిపాదోహం నాకు కాళ్ళు చేతులు లేవు ఎవరు చెప్పేది ఇది బ్రహ్మదేవుడు కాదు అదే అదే బోధ చేయడంలోనే బ్రహ్మదేవుడు అశ్వలాయను కలుపుకొని మాట్లాడుతున్నాడు అదే ఇక ఈయన లేడు ఆయన లేడు వేరుగా ఎందుకని నిద్ర ఆత్మయ్యి ఉండారు అఖండ రూపస్థితి లేవ మోక్ష కాబట్టి నేను నేను నేను అనేది ఏదో ఫస్ట్ పర్సన్ సింగులర్ అది కేవలం పరమేశ్వరుడి సంబంధించిందే కానీ మరొకటి కానీ అది ప్రపంచంలో ప్లీజ్ అండర్స్టాండ్ అందువల్ల నేను ఆత్మకారినక ఆ పాణి పాదోహం నాకు కాళ్ళు చేతులు లేవు కాళ్ళు ఎందుకండి తిరగడానికి మరి నువ్వెట్లా కాళ్ళు లేవు కదా కాళ్ళు లేకుండా తిరగతా అది కాళ్ళు లేకుండా తిరగతా చేతులు లేకుండా పని చేస్తా అది ఎట్లా చేయడం లేదు కదా నువ్వు అట్లా సార్ చేతు జపం చేయడం లేదే అట్లాగే ఇది కూడా పో అపాణి పాదం పాదోహం అహం అపాణిపాద అచింత శక్తిహే అసలు చింతించడానికి వీలు లేనటువంటి వాడిని నేను ఎవ్వరూ నన్ను గురించి ఆలోచించలేరు చూడండి ఉంది ఇదంతా అప్పుడు చూస్తాను సెల్ఫ్ బోస్టింగ్ గా ఉందండి అబ్బా ఏమి ఆత్మస్థుతి అండి ఏమి ఆత్మస్థుతి అండి ఇది తనని ఎంత తాను పొగుడుకుంటున్నాడు ఆత్మస్థుతే ఇది దీంట్లో నా ఆత్మస్థుతి కాదు అనడానికి లే ఆత్మస్థుతే ఇది ఆత్మకు సంబంధించిన స్తోత్రం आत्म नैने स्तोत्र का वार okay. दर वे रूपये अब स्तोत्राधिकारी पे आई दि रूपये अंत स्तोत्र आत्मस्थुति आत्मस्थुते लेने वाले चेक वेरे विषय उन्डे कश्या अचचुह अद अहम पश्चिमी चूस्त ना कल्ला क्लू लेकिन चूचेवाणी శృణోమి నేను వింటూ ఉన్నా ఎట్లాగూ అకర్ణ చెవులు లేకుండా కాబట్టి ఏ రూపం లేకుండా ఉండేటువంటి వాడిని నేను అంటే ఏక రూపు రూపరహితుణ్ణి స్వరూపాన్ని రూపాలకి ఆధారమైనటువంటి వాడిని అటువంటి నేను అహం విజానామి తెలుసుకుంటూ ఉన్నా సకలాన్ని తెలుసుకుంటూ ఉన్నా నేనన్నిటినీ తెలుసుకునేటువంటి వాడిని నేనే మమవేత్త నన్ను తెలుసుకునేటువంటి వాడు అస్థి నీవేత్త మమ నన్ను తెలుసుకునేవాడు ఎవడూ లేడు నేనన్నిటినీ తెలుసుకుంటున్నా అహం విజానామే సకలం సమస్తాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా నన్ను తెలుసుకునేవాడు మరొకటి లేడు ఈ ప్రపంచంలో ఎందుకని చిత్ సదాహం అహం సదా చిత్ చిత్ సదాహం చిత్ సదా సదా చిత్ సదాహం చూడండి సదా అహం అస్మి అదే సదా అహం అస్మి అహం సదా అస్మి ఎట్లా చిన రూపేణ చిద్రూపేణ అహం సదా భామి సద్రూపేణ అహం సదా అస్మి చిద్రూపేణ అహం సదా భామి కాబట్టి ఉన్నది ఏదో ఉనికి అది నేనే గనక నేను ఎప్పుడు ఉన్నాను ఎప్పుడు ఉండేటువంటి నాకు అన్ని తెలుసు తెలియదేమి లేదు అన్ని నీకెట్లా తెలుసు అన్ని నేనే అయ్యి ఉన్నాను గనక నాకన్న భిన్నంగా గనక ఇది అపాణి పాదోహం కాళ్ళు చేతులు లేని వాణ్ణి అని అంటే కాళ్ళు చేతులు లేనివాడిని నేను కాదు ఇప్పుడు కాళ్ళు చేతులు చెట్లకుండా ఏంటి చెట్టు కూడా తానే కాళ్ళు చేతులు మేఘాలు లేవు నడుస్తూనే సరేనా కాబట్టి కాళ్ళు చేతులే ఉండాల్సిన అవసరం లేదు కానీ కాళ్ళు చేతులు అనడం ఏంటంటే ప్రత్యేకించి ప్లీజ్ అపాణి పాదోహం అంటే తెలుసుకునేవాళ్ళం మనకు గనక మనకు కాళ్ళు చేతులు ఉన్నాయి గనక అది చెప్పేది అయ్యా నేను కాళ్ళు చేతులు లేనివాడిని అంటే నువ్వు కూడా కాళ్ళు చేతులు అర్థం ఓకే కాళ్ళు చేతులు ఎక్కడుంటాయి దేహంలో ఉంటాయి నువ్వు దేహం కాదు అని అర్థం నెక్స్ట్ అంతేకాదు కాళ్లు చేతులు ఉంటే కాళ్ళు వాటంతటవి నడవలేవు చేతులు వాటింతటవి చేయలేవు కాళ్లు నడవడానికి చేతులు చేయడానికి ఆధారమైన చైతన్యం నేను సరేనా చేతులు కాళ్ళు శవానికి శుభ్రంగా ఉంటాయి కదలకుండా నడిచేది లేదు శవాని చేతులు కనుక పనిచేసేటట్లయితే ఆయన కొరివి ఆయనే పెట్టుకునేవాడు ఇతరుల పెట్టడం అర్థమవుతుంది ఇప్పుడు కొత్త అందువల్ల చేతులు పని చేయడానికి కాళ్ళు నడవడానికి ఏదైతే ఆధారంగా ఉందో అది నేనైనప్పుడు నా వల్ల అది నడిచేటప్పుడు అది నేను అవుతాను ఆ అది అడా మరి అదేవరండి అది కూడా నేనే అది లేకపోతే నేను ఉన్నాను కదా అందువల్ల అది నేను కాదు ఇది శాస్త్రం ఇప్పుడు అర్థం అవుతుంది ఇది అన్వయ వ్యతిరేకం మట్టి పాత్రలంతా అంతా నేనే అవి లేనప్పుడు మట్టిగా నేనే కళ్ళు చేతులు నేనే వాటికన్నా భిన్నంగా నేనే విలక్షణంగా ఇట్లా అర్థం చేసుకుంటూ పోవాలి ఒకటి అన్వయం ఒకటి వ్యతిరేకం అపాణిపాదోహం అచింత్యశక్తి నన్నెవరూ ఆలోచించలేరు ఎందుకని ఆలోచించే లక్షణం మనసుది కాబట్టి మీరెవర అందుకని ఆయన నన్ను అర్థం చేసుకోలేదు ఆయన ఏమర్థం చేసుకుంటాడో తెలుసా ఎవడు ఏది అర్థం చేసుకున్న హెచ్జీ వెల్స్ చెప్పినట్టుగా మనం వైఆర్ వీక్లింగ్స్ వీక్లింగ్స్ అందమైన పదం అంటే పక్షి ఒక దశకి ఎగురుతుంది ఒక స్థాయికి ఎగురుతుంది అక్కడి నుంచి అదే ఎగరదు అక్కడి నుంచి కింద దిగుద్ది దానికి తెలుసు ఆ ఎలాక్టిసిటీ లిమిట్ ఎక్కడుందో కాబట్టి పక్షి ఎగిరి ఎగిరి ఎగిరి ఎగిరి ఎగిరి ఎగిరి ఒక దశకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంక పోదు ఇంకా అక్కడ ఉంటుంది లేదా కింద దిగుద్ది అట్లాగే మనం కూడా మన మనసుకు కూడా ఒక పరిధి ఉంది ఒక అవధి ఉంది ఒక దశ వరకు అది ఆలోచించగలదే గాని మించి ఆలోచించేటువంటి అవకాశం లేదు ఏది ఆలోచించినా తన అనుభవ కోణం నుంచి ఆలోచిస్తుంది గాని మనసుకు తెలియని దాన్ని తెలుసుకోలేదు మనసు చెబితే తప్ప జ్ఞానమైతే తప్ప అందుకని ఎవరో మనల్ని అర్థం చేసుకోవాలి వాళ్ళ మనసులో ఏవేవైతే ఉన్నాయో అట్లాగే అర్థం చేసుకుంటాడు అంత ఇంకేమీ లేదు ఇంకేమి లేదు కాబట్టి మనసు ఆలోచించాలి ఆ మనసు ఎందుకు నడుస్తా ఉంది అది తమాషా నమనూరు మనం మతం అదేవ బ్రహ్మత్వం బుద్ధి అది బ్రహ్మం అంటే కాబట్టి ఏది ఉండడం వల్ల మనసు నడుస్తూ అటువంటిది ఆ మనసు దానిని తెలుసుకోలేదు ఇప్పుడు టార్చ్ లైట్ లో వెనక మనం సెల్ఫ్ పెట్టామనుకోండి బ్యాటరీ బ్యాటరీలు వేసాము ఓకే ఇట్లా లైట్ పడుతా ఆ లైట్ దేనికి సంబంధించింది బ్యాటరీలకు సంబంధించింది కానీ బల్బు వెలుగుతోంది కానీ బల్బు అనుకోవచ్చు అరేరే ఇంత ముందు నేను వెలగలేదు ఇప్పుడు వెలుగుతున్నానంటే ఎవరో వెలిగిస్తున్నారు లోపల ఎవరెవరు నన్ను వెలిగించేది ఎవరో వాళ్ళని ఒక్కసారి నేను పోయి చూస్తే బాగుండు ఎట్లా ఇప్పుడు చూడాలి అది దాన్ని తీసి వెనక్కి తీసుకొని వచ్చి ఇదిగో దీనివల్ల నువ్వు వెలిగేది బ్యాటరీల వల్ల నువ్వు అని దానికి చూపెట్టాలి సరేనా ఇంకా చూసేదేమీ లేదు ఎందుకని ఎప్పుడైతే డిటాచ్ చేశానా బ్యాటరీలో నుంచి అప్పుడు దాని లైట్ పోయింది ఇంకా తెలుసుకోలేదు అది వచ్చిన బాధ్యత ఇంకా అదే చీకట్లో పడిపోదు కాబట్టి దేనివల్ల ఏ బ్యాటరీల వల్ల అది నడుస్తూ వెలుగుతూ ఉందో ఆ వెలుగు తనలో ఉంది ఈ వెలుగు దాని వెలుగుగా ఇది తెలుసుకుంటే సరిపోద్ది అంతేగాని ఇది పోయి దాన్ని చూడాలనుకున్నది అనుకోండి దాని నుంచి డిటాచ్ అవ్వాలి దాని నుంచి డిటాచ్ అయితే ఇది చూడలేదు కనుక ఏ మనస్ ఉందో అది సమస్తాన్ని తెలుసుకుంటూ ఉందో మనసు తెలుసుకోవడానికి ఏ చైతన్యమైతే ఆధారమయ్యిందో దీని వల్ల నడిచేటువంటి మనసు దానిని తెలుసుకునేటువంటి అవకాశం లేదు కనుక ఏ మనసానమనుతే ఏనా హోర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విధి అచింత శక్తి పశ్చామి అచక్షుహో శృణోమి అకర్ణహ కాబట్టి కళ్ళు లేకనే నేను చూస్తాను పశ్వామి అచక్షుహో ఉంటే అందరు చూస్తారు కళ్ళు లేకపోయినా నేను చూస్తాను స శృణోం ఎకర్నహ చెవులు లేకపోయినా కూడాను నేను వింటాను ఎందుకో తెలుసా చెవులు వినలేవు కళ్ళు చూడలేవు చూసేందుకు కళ్ళున్నాయి వినేందుకు చెవులున్నాయి ఇది కేనోపనిషత్ కేనోపనిషత్ శ్రోత్రం మనసో వాచోహ వాచం సవు ప్రాణాణ ఇది శ్రోత్రం చెవి వెనక చెవి మనసో మనోయత్ ఆ తెలుసుకునే మనసు వెనక దాన్ని తెలుసుకునేది వాచోహ వాచం ఏదైతే వాక్కు కదులుతుందో దాని వెనక పలికేది సవు ప్రాణస్య ప్రాణ ప్రాణం వల్ల దేహం నడుస్తూ ఆ ప్రాణం నడవడానికి ప్రాణానికి ప్రాణం ఎవరో అది అర్థమవుతుంది కాబట్టి అది నేను గనక నేనే వీటి ద్వారా తెలుసుకుంటూ ఉన్నా అది ఎక్కడ తమస్స అర్థం అందువల్ల సకలం విజానామే కాబట్టి అది తెలుసుకోలేదు అది తెలుసుకునేటట్లయితే తనంతటా తాను తెలుసుకోగలిగి ఉండాలి మరొక దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి కళ్ళు చూస్తూ ఉన్నాయి చెవులు వింటూ ఉన్నాయి కాళ్ళు నడుస్తూ ఉన్నాయి చేతులు పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా మరొక దాని మీద ఆధారపడి ఉన్నాయి దేని మీద ఆధారపడి ఉన్నాయి చైతన్యం మీద ఆ చైతన్యం ఎవరు అహమేవా నా మీద ఆధారపడి ఉంది మరొక దాని మీద ఆధారపడి ఉండేది గనక దాన్ని ఏమంటారని చెప్పాను మరొక దాని మీద ఆధారపడి ఉండేదాన్ని మిథ్య ఎగ్జాక్ట్లీ మిథ్య సమస్తం మిథ్య నేను సత్యం అర్థమవుతుంది ఆ మిథ్య నాకన్నా వేరుగా ఎట్లా ఉంటుంది మిథ్య కూడా నేనే కానీ నేను మిథ్య కాదు అది ఇదంతా కుండ కూడా మట్టి కాని మట్టి కుండ కాదు ఓకే మిథ్య కూడా నేనే ఎందుకని నాకన్నా వేరుగా ఉండలేదు గనక కానీ ఆధారపడి ఉంది గనక అది కాదు ఆధారపడి ఉండేది ఏదైనా మిథ్య దానికి ఆధారంగా ఆధారమానందమండ బోధం ఏదైతే ఉందో అది సత్యం అహం విజానామి వివిత్త రూపో కాబట్టి ఈ రూపం నేనని చెప్పలేను కాబట్టి అన్ని రూపాలు నావే గనక ఏ రూపం అదని చెప్పలేను నా చాస్తివేత్త నన్ను తెలుసుకునేవాడు ఎవడు ఈ ప్రపంచాలు తెలుసుకున్నాడు అనుకోండి ఏదైతే నేను తెలుసుకుంటూ ఉన్నానో ఏది తెలిసినా ఈ ప్రపంచంలో మనకన్నా అన్యంగానే తెలుస్తోంది అది ఫస్ట్ సెంటెన్స్ అట్లాగే ఎవడైనా నన్ను తెలుసుకున్నాడు అనుకోండి నేను దృశ్యమైపోతాను వాడికి అప్పుడే తెలుసుకుంటాడు నేను దృశ్యమా దృక్క అండర్స్టాండ్ ది పాయింట్ నేను దృశ్యం స్వామీజీ యదృశ్యం తన్నశం దృశ్యం అన్న వరకు ఉంది ఎక్కడ కనపడుతూ ఉంది ఓ ప్రదేశంలో కనపడుతూ ఉంది ఓ ప్రదేశంలో ఉందంటే మరో ప్రదేశంలో లేదని అర్థం ఒక కాలంలో ఉందంటే మరో కాలంలో లేదని అర్థం ఎనిథింగ్ అచీవ్డ్ ఇన్ టైమ్ ఇస్ లాస్ట్ ఇన్ టైం ఏది కాలంలో వస్తుంది కాలంలో కలిసిపోతుంది కాలగర్భంలో అటువంటిది బ్రహ్మం అయ్యేందుకు అవకాశం లేదు ఓకే కాబట్టి నన్ను ఎవడు తెలుసుకుంటాడు ఎట్లా తెలుసుకుంటాడు కాబట్టి నన్ను నేను ప్రత్యేకించి తెలుసుకోలేను ఇది బోధలో ప్రధానమైన విషయం ఏంటంటే ఒక్కసారి ఏమైనా క్యాసెట్స్ మీరు విన్నా నేను నేను నేననే పదాన్ని వాడంలో ఉద్దేశం అదే అదంతా నన్ను బోధించేవాడి మీదనే ఉంది వినేవాడి మీద ఏమీ లేదు వినేవాడికి అర్థం కాదంటే బోధించేవాడు సరిగా చెప్పలేదు ఆయన చెప్పినా ఈయనకు అర్థం కాలేదంటే ఈయన ఎక్కడో ఉండడారు కంప్లీట్గా ఆయన మీద కూడా వేయడానికి లేదు పాపం కష్టపడి చెప్తాడు కదా కంప్లీట్గా వాళ్ళ మీద కూడా తెయడానికి లేదు ఈయనెక్కడో పెట్టుకుని నువ్వు చెప్తే నాకు అర్థం కావాలంటే కుదరదు అంతకన్నా శుద్ధి ఉండాలి మనసు కూడా ఇక్కడ ఉండాలి కల్పిత భావాలు లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అర్థం కాబట్టి నువ్వు నిన్ను వేరుగా అర్థం చేసుకోవడం కాకుండా ఇది బోధ ప్రధానమైన విషయం ఉపనిషత్తుల్లో శంకరుల చాలా చోట కీసిస్తారు వీటికి ఏంటో తెలుసా ఇతరులని ఇతర విషయాలు నిను ఎట్లాగైతే అర్థం చేసుకుంటూ ఉన్నావో అట్లా నిన్ను అర్థం చేసుకోవడానికి అవకాశమే లేదు అందువల్ల ఆత్మతత్వం బోధించేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ శ్రవణంలో కానీ ఏం పొరపాటు జరుగుతుందంటే ఏదో ఒక రామాయణం విన్నట్టింటాడు అది డేంజర్ రామాయణం అట్లా వినచ్చు ఎందుకంటే ఇట్స్ అ స్టోరీ కానీ ఆత్మ జ్ఞానం అది కాదు నాకన్నా వేరుగా అర్థం చేసుకుంటూ పోతూ ఉన్నంత వరకు అది ఆత్మే కాదు కనుక ఏది నేను అర్థం చేసుకుంటూ ఉన్నానో అది నేనుగానే అర్థం చేసుకోవాలి నేనుగానే అర్థం చేసుకోవాలి అది వినేవాడికి ఎట్లా అర్థమవుతుంది చెప్పేవాడు ఏ విధంగా భాషను వాడాలో పదాలు ఎట్లా వాడాలో జాగ్రత్తగా వాడితే ఆ వినేవాడు తనకన్నా వేరు కాకుండా నాహో నేను కదా నేను కదా నేను కదా అని వింటాడు ఇది పోతన విధి అట్లా చెబితే వస్తుందే గానీ ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు గనక నా శాస్తివేత్త నన్ను తెలుసుకున్నాడు నేను దృశ్యమైపోతాను దృగబ్రహ్మ దృశ్యం ఇది వేదాంత డిండి इधात भेरी निनादी दृग्ब्रह्म चूचे ज्ञापनपूरत अदी ब्रह्म दृश्य क्या मिथ्य दाद आधार पड़न कब्जे नवे दृश्यम काले नि चूचे प्रश्न ले आत्म दर्शन नत्मर्शन का आत्मा आत्म्जावि आत्म अये उन्व का दाख संबंधी ज्ञानमे आ ज्ञामे कैवल्यम कास्तवे నన్ను తెలుసుకునేవాడు ఎవ్వడు లేడు ఎందుకని లేడు చిత్ సదాహం అదే సదా అహం చిత్ ఎల్లప్పుడు నేను జ్ఞానస్వరూపం అయి ఉన్నాను నేనే జ్ఞానం నన్ను తెలుసుకుంటాడు అజ్ఞానం తెలుసుకోవాలి ఇక నన్ను ఇంక అంతే ఆ తెలుసుకునేది ఏదో అది నేనే సదా అహం చిత్ చిద్రూపేణ అహం సదా భామి ఎప్పుడు జ్ఞానపూరితంగా ఉన్నాను ఇక నన్నే తెలుసుకుంటాడు ఓకే ఇది స్వరూపం నెక్స్ట్ వేదైరనేకై అహమే వేద్య వేదాంతకృత్ వేదవిత్వ చాహం న పుణ్య పాప మమ నాస్తి నాశన్మ దేహేంద్రియ अ बदेरा इपड़ेट चूं वेद वेदाल नागरू ऋग्वेद युर्वेद सामवेद अदर्वेद अन्नी वेदा अभी उपनिषत्तू उद వేదాలు దేన్నైతే బోధిస్తూ ఉన్నాయో వేదై అనేకైద్య అహం ఏవ వేదాలన్నిట్లో తెలియబడేది ఏమిటో తెలుసా వేదాలన్నీ చెప్ప వేదం ఎంత అద్భుతమైందండి ఎంత గొప్ప విషయాన్ని చెప్పిందండి అందుకనే ప్రమాణమైందండి అంత ప్రమ అంత జ్ఞానం ఎక్కడా లేదు ఈ ప్రపంచంలో వేదం ఎంతో ఎంతో ఈ గురించి చెప్పింది వేదం ఆత్మ విద్యుడు చెప్పేది ఏంటంటే ఎక్కడ మూలం తరోహో కేవలమాశ్రయంత ఓ చెట్టు కింద కూర్చొని గోచిపెట్టుకొని వాడు ఏమంటాడు వేదం చెప్పింది నన్నేషి ఆయనే చక్రవర్తి కాదు ఆయనకి కిరీటాలు లేవు రమణ మహర్షి చిన్న గోచిపెట్టుకుని కూర్చొని ఉంటే ఎవరిని గురించి అయ్యా వేదం చెప్పింది నన్ను గురించాయి కదా అవునా కౌపినవంత కలు భాగ్యవంత అర్థం అవుతుంది కలు భాగ్యవంత ఉన్న భాగ్యవంతా అక్కడే ఉంది సమస్తం అక్కడే ఉంది అనంతం అక్కడే ఉంది అందుకని వేదం దేని గురించి అన్ని వేదాలు వేదై అనేకైమేవే కాబట్టి వేదములో ఉన్న జ్ఞానమంతా వేద జ్ఞానమంతా ఏదైతే ఉందో తదు అహమేవా అదే నేనే పా నెక్స్ట్ కాబట్టి వేదంలో ఉన్న జ్ఞానం అంతా నేనే ఇప్పుడు అర్థమైంది చివరికి వచ్చి అడిగి కైవల్యోపనిషత్తు అనుకోండి అతరణ వేదాంతాలు కదా ఈ కైవల్యోపనిషత్తులో ఉన్న జ్ఞానం నేనే అది దాని అర్థం ఓకే వేదాంత అనిపించింది ఇది ఏంటి ఇది వేదమే కనుక వేదైన అనేకై అన్ని వేదాల్లో ఉండేటువంటి జ్ఞానం నేనే ఓకే వేదాంత ఈ వేదాంతాన్ని కృత్ అంటే చేసేవాడు ప్రవచనం చేసేవాడు ఇది చెప్తున్నాడు ఆత్మ ఇది అది అది ఇది చెప్తున్నాడు చూసారా వాడెవడు అహమేవ ఎందుకని వేదము వేద జ్ఞానము రెండు కావు వేద జ్ఞానము వేద విధుడు రెండు కాదు ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానము ఒకటే ఒకటి ఉందంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉంటేనే అది ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి వేదాంత జ్ఞానం తనకు ఉండేటప్పుడు వేద జ్ఞానం ఉండేటప్పుడు తాను జ్ఞానస్వరూపుడే ఏ జ్ఞానం అది వేద జ్ఞానం వేదైరనేకై అహమేవేద్య వేదాలన్నిటి కూడా తెలియబడేటువంటి వాడిని నేనే వేదాంతకృత్ ఈ వేదాన్ని భాషించేవాడిని ఎవరు ప్రవచించేవాడిని నేనే ఎవరికి ప్రవచించేది తెలుసుకునేవాడికి వేద విత్ వేద విదేవ ఎవరు శ్రోత ఆయన ఎవరు ఆయన కూడా నేనే ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమర్థమైంది తెలిసినప్పుడు ఆ బోధ చేయడంలో ఒక దశలో ఇప్పుడు ఆ వినేవాడు అందుకని వేదం భగవంతుని గురించి నిన్ను గురించి సార్ చెప్పేది ఒక భగవంతుని గురించి వేదం చెప్పే ఆ భగవంతుడు నువ్వే అని చెప్తుంది వేదం కాబట్టి వేద ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడెవడు వాడు కూడా బ్రహ్మమే తెలియని బ్రహ్మం తెలిసిన తర్వాత తెలిసిన బ్రహ్మేమిలే అర్థమవుతుంది తెలియకముందు బ్రహ్మం తెలియని బ్రహ్మం తెలిసిన తర్వాత బ్రహ్మం తెలిసిన బ్రహ్మం కాబట్టి తెలియని వాడు నేను బ్రహ్మమని తెలియని వాడు తెలుసుకుంటే సరిపోదు జ్ఞానం జ్ఞానం జ్ఞానం జ్ఞానమేవ సాధనం ఇంకొక మార్గమే లేదు అందులో అందువల్ల ఈ జ్ఞానం మత సిద్ధాంతాల్లో మత గ్రంథాల్లో ఎక్కడా లేదు గనక శృతిరేవ శరణమితి ఒక వేదమ శరణం కదా ఇంకొక విధంగా దీన్ని పొందేటువంటి అవకాశం లేనే లేదు అండర్స్టాండ్ కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇంతవరకు వచ్చిన తర్వాత అయినా నేను చెప్తున్నాను నువ్వు వింటున్నావు కదా అర్థం చక్కగా చెప్తూ వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నువ్వెవర్రా అడుగుతున్నాడు ఇప్పుడు నువ్వెవర్రా వాడు కరెక్ట్గా అర్థమైతే ఏమంటాడు సార్ నువ్వే నేను వేదాంత కృత్ వేద విత్ వేదాంత కృతు ఎవడో ఎవడో వాడహం కాబట్టి అహం ఆ అహం త్వమేవ నేను నువ్వే నువ్వు నేనే ఇంకేదైపోయింది త్వమేవ త్వమేవ మనోదూచా త్వమేవ తత్ నువ్వే అది తత్వమేవ అదే నువ్వు ఇప్పుడు నువ్వు నేనేంటి మధ్యలో త్వమేవ అహం అహం త్వమేవ అహం నువ్వే నేను నేనేను ఇది అఖండ రూపస్థితులేవ మోక్ష పాయింట్ కాబట్టి వేదాలలో ఉండేటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది అహమేవా వేదాంత కృద్ అహమేవా వేద విధ్ అహమేవా అయిపోయిందే ఇప్పుడు మళ్ళీ నిషేధం ఇంకా మళ్ళీ తమాషా నా పుణ్య పాపే మమ నాస్తి అయ్యా నాకు పుణ్యపాపాలు లేవు పుణ్యపాపాలు లేవంటే ఆయన మంచి భక్తుడు గనక భగవంతుడు కండం చేసేశాడు అప్పుడు ఇది కుదర స్కూలా కండొనేషన్కి అటెండెన్స్ లేదని పర్వాలేదు నేను కండొని చేస్తాను అండి నో నో నో నో కుదరతు ఇక్కడేంటో తెలుసా పుణ్యపాపాలు ఎవరికి అది ఇది ఏ అక్షరం పట్టుకున్నా అటు ఆత్మ మీద తేలిపోతాం అంత ఇంకేం లేదు పుణ్య పాపాలు ఎవరికండి పుణ్యం ఏంటి పాపం ఏమిటి సత్కర్మ దుష్కర్మ ఇవి సత్కర్మకి సత్ఫలితం దుష్కర్మకి దుష్ఫలితం శుభేన కర్మణ సౌఖ్యం దుఃఖం పాపేన కర్మణ పాపం చేస్తే దుఃఖం మంచి కర్మ చేస్తే సత్కర్మ చేస్తే శుభం కృతం భవతి సర్వత్రా ఎక్కడైనా చేస్తేనే జరుగుతుంది కానీ లేకపోతే ఏది జరిగేందుకు అవకాశం లేదు ఇది కర్మకు సంబంధించిన విషయం కాబట్టి ఏదైతే సత్కర్మ చేశామో ఇప్పుడు దానం చేశామనుకోండి పేదవాళ్ళకి అప్పుడు ఎంత హృదయం ఆనందంగా ఉంటుంది ఇది దృష్టఫలం ఇది దృష్టఫలం మనకే కనపడుతుంది కానీ తిరిగి అదృష్ట కూడా ఉంది ఏది భావన కలిగింది కదా మనసులో ఇది చెయ్యాలి అని అది కూడా కర్మే మానస కర్మ దానికి ఫలితం ఏంటి అదృష్ట ఫలం అది పుణ్యం అది దృష్టఫలం అదృష్ట ఫలం ప్రతి కర్మకి దృష్టఫలం ఉంటుంది అదృష్ట ఫలం ఉంటుంది స్థూలంగా చేస్తాము గనక దృష్టఫలం సూక్ష్మంగా ఆలోచన చేస్తున్నాము అది కూడా భావనే గనక మానస కర్మ దానికి అదృష్ట ఫలం కాబట్టి శుభం చేస్తే మంచి కర్మలు గనక మనం చేస్తే సత్కర్మలు దానికి దృష్టఫలమేమో ప్రశాంతత ఆనందము అదృష్ట ఫలమేమో పుణ్యం అదే కనుక చెడు కర్మ చేస్తే దుష్కర్మ దానికి దృష్టఫలం ఏంటి లోపల ఘర్షణ ఈ పని చేయకుండా ఉంటే ఈ పని చేయకుండా ఉంటే అందరూ బతుకుతున్నారు కానీ నాలకే బతుకుతున్నారా ఈ పని చేసే లేకపోతే బతకలేనా ఇది దృష్టఫలం అదృష్ట ఏంటి నరకం పాపం ఇది మనసుకు సంబంధించింది ఓకే ఇది మనసుకు సంబంధించింది సూక్ష్మ శరీరానికి సంబంధించింది మనసు సూక్ష్మ శరీరానికి సూక్ష్మ శరీరం నేను కాదు కనుక న పుణ్య పాపే పుణ్యంచ పాపంచ పుణ్యపాపే నా మా నాకు లేవవి నాస్తి అది కేవలం మనసుకు సంబంధించింది నేను నైవకించిత్ కర్వం ఇది యుక్తం అన్ని తత్వవిత్ తత్వ విధుడు చేయడం లేదు మరి ఇవన్నీ ఇంద్రియా దేశ ధారణ వర్తంత ఇది కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియ విషయాల వైపు పోతుంటే నేను చూస్తున్నా అదంతా మిథ్య ఆ మిథ్యను నేను చూస్తున్నా నేను సత్యం ఆ మిథ్య కూడా సత్యమే కానీ సత్యం మాత్రం మిథ్య కాదు కనుక అది నాకు అస్పృశ్యత अभी नश्नेम अम शरीर न पुण्य पापे मम नास्म नशन लेकिन इकड स्थूलम एपड़को सूक्ष्म शरीर उ जन्म सूक्ष्मशरी जन्म लेरम उ अगे जन्म इध बाग अर्थम इप राई की जन्म ले पुड़चेस्में అంతే మళ్లీ అది జన్మెత్తే అవకాశం లేదు ఎందుకంటే దాని సూక్ష్మ శరీరం లేదు ఒకే స్థూలమేది కనుక సూక్ష్మ శరీరం మనోబుద్ధులు ఉన్నప్పుడు మాత్రమే దేహం నుండి స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం డిటాచ్ అయిపోవడమే సాగు ఆ సూక్ష్మ శరీరమే మళ్ళీ ఇంకొక దేహాన్ని ధరిస్తూ ఉంది కాబట్టి అది ఉండడం వల్ల పుణ్య పాపాలు ఉన్నాయి గనక జన్మ వస్తుంది నా జన్మ అది ఆడ ఎప్పుడైతే సూక్ష్మ శరీరమే ఎగిరిపోయిందో నేను అది కాదని తెలిసిన తర్వాత ఇక దాని జన్మ అనే క్వశ్చన్ లేదు కాబట్టి ఎప్పుడైతే సూక్ష్మం లేదు సూక్ష్మం ఉంటేనే స్థూలం రావాలి గనక నా దేహ దేహం ఉంటేనే ఇంద్రియాలు ఉండాలి గనక నా ఇంద్రియ దేహేంద్రియాలు మనోబుద్ధి ఉన్నప్పుడు మనసు ఉన్నప్పుడు బుద్ధి ఉండాలి బుద్ధి అస్థి నా బుద్ధి కూడా లేదు కాబట్టి మనంతా బుద్ధి లేని వాళ్ళకి ఎందుకంటే నిజమే ఒప్పుకుంటాం అందువల్ల కొద్ది వేదాంతం అర్థమై కొందరు అంటుంటారు వాళ్ళకి ఎంత ఓపిక ఏమన్నా తిరిగి మాట్లాడారంటే ఇప్పుడు ఒక జ్ఞాని దగ్గర పోయి నీకు బుద్ధి లేదన్నా అనుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు మనకైతే మనల గురించి మనకి ఇంకో రకంగా తెలుసు ఏమని నేను బుద్ధి కలిగిన వాడిని బుద్ధి అన్నప్పుడే నాకు కొంత పరిమిత జ్ఞానం ఉందని అదే జ్ఞానికి నేను బుద్ధి కాదు నేను మనసు కాదు నేను ఇంద్రియాలు కాదని మనం దగ్గరకు పోయి ఏ నీకు బుద్ధి లేదా అంటే థ్యాంక్ సార్ థ్యాంక్ ఎందుకని నన్ను గురించి నీకు బాగా అర్థమైంది సర్ ఇది ఇది కేవలం చిత్స్వూప నెక్స్ట్ నూమిరాప నీరస్తి నల మే అస్తి నాంబరం చదివా म गुहाशय अद्वियसाक्षि सदसद्विनम प्रयातिशुद्ध न भूमि न आपह नस्ते అస్తే నా చ అనిలహ మే అస్తి నా మే అస్తి నా అది ఎక్కడింకే లేదు వర్షగుంది జూనివర్స్ భూమి దానికి ఆధారమైంది జలము జలముకు అర్థమై ఆధారమైంది అగ్ని అగ్నికి ఆధారమైంది వాయువు వాయుకి ఆధారమైంది ఆకాశం ఇవి ఏవి నాకు లేవు ఎందుకని తెలుసా ఇవేవి లేనప్పుడు నేనున్నాను కదా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి సృష్టిలో వచ్చాయి నేను చెప్పాను లేకుండా వచ్చిందే సృష్టి ఆ సృష్టిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక అప్పుడు ఎవరున్నారు సదైవ సౌమ్య ఏదగ్ర ఆసీత బ్రహ్మ అందువల్ల ద్వితీయం అంటున్నాడు కాబట్టి అంతకు ముందు ఏదైతే ఉందో సృష్టి రాకముందు అది అద్వితీయం ఇట్ ఈస్ వన్ వితౌట్ సెకండ్ నేనే ఉన్నాను సృష్టి ప్రాక్ నేనే ఉన్నాను ఇవన్నీ వచ్చాయి ఇవి లేవు నేను ఉంటాను అవి ఉన్నవి నేనుంటాను అవి లేవు నేనుంటాను అవి నా మీద ఆధారపడి ఉన్నాయి ఆధారపడి ఉంది కనుక మిథ్య మిథ్య ఆధారమైన వాటిని సత్యం నేను సత్యం నేను ఎప్పుడు ఉన్నా అవి నాకు కాబట్టి తత ఆకాశ సంభూత ఆ పరమేశ్వర తత్వం నుంచి ఆకాశం వచ్చింది ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలం జలం నుంచి పృథివీ ఇక్కడి నుంచి పోతుల అర్థం ఇంకేందే మనకు పృథ్వీ కనపడుతుంది కనుక పృథివీకి ఆధారమైంది జలము జలముకు ఆధారమైంది అగ్ని అగ్నికి ఆధారమైంది వాయువు వాయువుకు ఆధారమైంది ఆకాశం ఏదో తెలియని దాని నుంచి రావడం కన్నా తెలిసిన దాని నుంచి పోతూ ఉంటే ఆకాశానికి ఆధారమైంది ఏమిటి ఆకాశాదేహే అపిశానికి కూడా ఆధారమైంది ఏదైతే ఉందో అది అహమేవ ఏ ప్రకారేణ ఇంతవరకు ఏదైతే చెప్పామో ఏవం ఈ విధంగా ముక్త ప్రకారేణ విదిత్వా జ్ఞాత్వ ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటూ ఉండాడో దేన్ని ఆయన తెలుసుకునేది పరమాత్మ రూపం అది ఈ విధంగా పరమాత్మ స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉండాడో అంతే తర్వాత కింద ఉందని ప్రయాతి వాడు అట్లా ఉంచండి ఆ ప్రయాతి అదేంటి ఆ పరమాత్మ రూపం ఏంటి మళ్ళీ ఒక్కసారి మనకు మననం చేస్తున్నాడు ఇంత ఇంకేం లేదు ఆ పరమాత్మ రూపం ఏంటో తెలుసా గుహాశయం ఏదైతే హృదయ గుహలో ఉందో గుహ అంటే బుద్ధి బుద్ధి గుహౌ కాబట్టి బుద్ధి గుహలో ఏదైతే ఉందో స్వామీజీ ఇదే ఇదే ప్రాబ్లం కార్యకేటప్పుడు ఆత్మ అంతటా ఉంటే ఇక్కడ ఎందుకు ఉందో అని అడిగేది ఇదే ఇదే సార్ అంతటా ఉంది అనంతమని చెబితివి మళ్ళీ బుద్ధి గుహ అంటున్నావేంట ఇదేంటిది మళ్లీ హృదయ గుహ అంటే హృదయం అంటే ఆ దేహం వచ్చింది దేహంలో హృదయం హృదయంలో మళ్ళీ ఇది అసలు దేహమే నేను కాదంటే దేహంలో హృదయం ఉండే ఆ హృదయంలో ఇది ఎంత చిన్న ఏ తమాషా ఇదేంటో తెలుసా అది ఉంది కదా అది ఉందలేదు దాన్ని ఎక్కడ గ్రహించాలి అతి విషయం ఇంకేమి ఎందుకని మోక్షం ఉంది తొలి నుంచి చెప్తున్నా మీకు మోక్షం ఉంది ఉంటే జ్ఞాన రూపంలో ఉంది పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు ఎట్లా ఉన్నాడు జ్ఞాన రూపంలో ఉన్నాడు జ్ఞానాన్ని ఎక్కడ గుర్తించాలి జ్ఞానం దేనికి వెళ్తుంది రూపాలు కళకందుతాయి శబ్దాలు చెవులకు అందుతాయి భగవంతుడు జ్ఞానానికి అందుతాడు జ్ఞానం బుద్ధికి అందుతుంది గుహాశయం అదే ఇంకేమిలే కాబట్టి బుద్ధితో తెలుసుకోదగిందే ఇది తెలుసుకునే ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియ ప్రకారం బోధిస్తారు అర్థమైపోతుంది గోహాశయం నిష్కళం దీంట్లో భాగాలు ఏమి లేదు ఇది అఖండం అద్వితీయం అది ఇది అద్వితీయమే అద్వైతం ఏకం ఏకమేవా అద్వితీయం ఏకమన్నా ఒకటే అద్వితీయం అన్నా ఒకటే అందువల్ల వన్ వితౌట్ సెకండ్ ఏకం అద్వితీయం కొందరు అంటుంటారు ఉపనిషత్తు అనవసరంగా పదాన్ని ప్రవేశపెడతా ఏకం అన్నాడు సరిపోయింది కదా మళ్ళీ గాడ్ ఈస్ వన్ గాడ్ ఈస్ వన్ డేంజర్ ఎందుకని గాడ్ ఈస్ వన్ డెవిల్స్ వన్ వరల్డ్ ఈ వన్ ఐఎమ్ వన్ ఇది అట్లా కాదు ఏకం అద్వితీయం ఆ పదం వాడాలి అద్వైతం అనడంలోనే అద్భుతం అంతా అదే అద్వైతం ఏకమన్నావా ఏది ఏకమో చెప్పి ఈ ప్రపంచంలో ఏది ఏకం అన్నా అది రెండు అయిపోతూ ఉంటుంది అది వచ్చిన బాధ ఈ ప్రపంచం ఒకటి దాంట్లో గోళాలు ఇన్ని గోళాలు ఒక్కొక్క గోళం ఆ గోళంలో భూగోళం ఆ భూగోళం చూ ఖాలు భూగోళం భూగోళానికి వచ్చింది దీని దేశాలు ఎన్ని అనేకం చూసారా మళ్ళీ అది సరే పోనీ మనదొక దేశం భారతదేశం దాంట్లో ఎన్ని రాష్ట్రాలు అనేకం మనదొక రాష్ట్రం ఈ రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలు అనేకం జిల్లాల్లో ఎన్ని మండలాలు ఎన్ని పెండలాలు అనేకం ఆ మండలాల్లో గ్రామాలు ఎన్ని అనేకం ఒక్కటన్నది అనేకం అయిపోతా ఆ గ్రామంలో వీధులు ఎన్ని అనేకం ఆ వీధిలో ఇళ్ళు ఎన్ని అనేకం వీధి ఒకటి ఇళ్ళు ఇళ్ళు ఒకటి గదులన్ని అనేకం గది ఒకటి రాళ్ళన్ని ఇటుకలు అనేకం ఆ రాయి ఒకటి పార్టికల్స్ ఎన్ని అనేకం పార్టికల్స్ అనేకం ఎనర్జీ ఒకటే ఆ ఎనర్జీ ఒకటే కాదు రెండు కైలిటెక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ దెన్ వాట్ అది తమషం ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా రెండు అయిపోతా ఉంటది అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు ఇక దానికి ఆధారమైంది ఏంటి అక్కడ మనకు ఎడ్డింగ్ టన్ చెప్తున్నది ఏంటంటే సంథింగ్ అన్నోన్ ఈస్ డూయింగ్ వీ ట్ నో వాట్ దట్ ఈస్ వాట్ అవర్ థీరీ అమౌంట్స్ టు ఏదో ఉంది అది ఏదో మాకు అర్థం కాలేదు కానీ ఏదో ఉంది ఈ రెండు దగ్గర ఆగి ఉన్నాం ఈ రెండి కాదు అక్కడ ఋషి ఎంటర్ అవుతాడు ఎడ్డింగ్టన్ ఆగిపోగా యాజ్ఞ కూడా స్టార్ట్ అవుతాడు అంత ఇంకేం ఎడ్డింగ్టన్ ఆగుతాడు యాజ్ఞ కూడా స్టార్ట్ అవుతాడు అర్థం ఏమని అయ్యా అది చైతన్యమే ఇంకా ఇంకోటి కానీ కాదు ఏదైతే వ్యక్తం అవుతుందో అదంతా కూడా నువ్వు మిత్యా दाखारे अति चैतन्य क्लीयर का बट्टी अद्वितीय रेन समाचार साक्षिण समय के अदे साक्षि मिथ्य दी साक्ष सविन अभी उद ले आ रेका मल्ली स्वामी उदे अस्त अति अदे బుద్ధి ద్వారా ఇది ఉందని తెలుసుకుంటున్నాం అది లేదని తెలుసుకుంటున్నాం ఇది ఉంది అని అనేదానికి కారణం బుద్ధి అది లేదు అనే దానికి కారణం ఇది ఇది సత్ అది అసత్ ఆ రెండిటికి ఆధారమైంది బుద్ధి బుద్ధికి ఆధారమైంది తాను సమస్త సాక్ష్యం సదసద్విహీనం శుద్ధం శుద్ధం ప్యూర్ శుద్ధం ఎందుకో తెలుసా రెండవ వస్తువు చేరితేనే అశుద్ధం ఏదైనా ఈ బట్ట తీసి చాకలికి వేస్తాము అన్నాం అనుకోండి లేదు శుభ్రం చేసుకుంటాం ఎందుకు శుభ్రం చేసుకుంటున్నావు ఎందుకుని రెండో చేరింది ఏంటి అది మురికి అంతే రెండవది చేరితేనే అశుద్ధం రెండు లేని గనక ఏకమేవాదార్థం శుద్ధం దే శని రెండో వస్తువే లేదు గనక ఏవం విధిత్వ ఇది బ్యూటీ కంక్లూన్ కంక్లూషన్ ఇది ఏవం విధిత్వ ఈ విధంగా ఒక ప్రకారేణ ఇంతవరకు చెప్పినట్టుగా ఈ పద్నాలుగు రోజుల్లో ఏదైతే తెలుసుకున్నామో ఏవం విధిత్వ జ్ఞాత్వ ఏది పరమాత్మరూపం పరమాత్మరూపం ఏవం విధిత్వ ఈ విధంగా తెలుసుకున్న తర్వాత ఏ విధంగా గుహాశయం నిష్కళం అద్వితీయం సమస్త సాక్ష్యం సదసద్విహీనం శుద్ధం ఇది తెలుసుకున్న తర్వాత ఈ విధంగా పరమాత్మ స్వరూపము పరమాత్మ రూపము ఇది అని ఏవం విదిత్వా ఏవం గణత్వ అలా తెలుసుకున్న వాడు బ్రహ్మవిధి ఎవడైతే ఉన్నాడో వాడు ప్రయాతి యాతి అనకుండా ప్రయాతి చక్కగా చేరిపోతున్నాడు గచ్చతి ఎక్కడికి ఎక్కడికి వీడు చేరిపోయేది పరమాత్మ రూపం సెకండ్ ఐఎమ్ అమేజింగ్ ప్రయాతి శుద్ధం పరమాత్మ రూపం పరమాత్మ రూపం ప్రయాతి ఎవడు పరమాత్మ రూపం ఏమో విధిత్వా ఉపనిషత్ పరమాత్మ రూపాన్ని ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటూ ఉండాడో వాడు పోతాడు ఎక్కడికి పరమాత్మ రూపాన్ని పరమాత్మ రూపాన్ని తెలుసుకున్నవాడు పరమాత్మ రూపాన్ని పొందుతూ ఉన్నాడు ఏంటిదివ భవతి అంతేకే బ్రహ్మవిదు బ్రహ్మము ఎవడైతే తెలుసుకోవాలనుకుంటున్నాడు వాడు బ్రహ్మం అయిపోయే ఉన్నాడు ఇప్పుడా ఎప్పుడూ అయిపోయి ఉన్నాడు తెలియడం లేదు ఇప్పుడు తెలుసుకుంటున్నాడు నేనే బ్రహ్మని ఫలి కాబట్టి అహం బ్రహ్మ అశ్మి నేనే బ్రహ్మమై ఉన్నాను నెక్స్ట్ ఫలశ్రుతి ఓంరుద్రీయం అధీతే సోగ్నిపూతో సురాపానావిము ఆశ్రితో అత్యాశ్రమీ సకృద్వా జపేత్ పాఠాంతరం లేదు రెండు సార్లు చెప్పాను మీకు ఒక్కొక్క చోట తస్మాద్ విముక్తం ఆశ్చర్యతో భవతని ఉంటుంది కొన్ని టెక్స్ట్లో తస్మాద్ అవిముక్తం ఆశ్చర్యతో భవత కొన్ని టెక్స్ట్ లో ఉంటుంది పాఠాంతరం అది ఇంతకు ముందు ఏదైతే ఉందో అక్కడ కంక్లూడ్ అయిపోయింది ఇది ఫలశ్రుతి అక్కడికి అయిపోయింది యథార్థంగా చెప్పాలంటే ఇక్కడ ఓం యహ శతరుద్రీయమధీతే సోగ్ని పూతోభవతి రుద్రం ఎక్కడండి ఇది కనెక్షన్ మళ్ళీ రుద్రానికి వచ్చేది ఏంటి అండి ఇక్కడిని జ్యోతిలు పెట్టి ఏదో రుద్రం ఉంది రుద్రాభిషేకం చేస్తాం కదా మనం నమ్మకం చమకం అది ఇది ప్రధానంగా నమ్మకం అనుకోండి ఇక్కడ ఎందుకంటే నమహ నమహ నమ ఇది ద్వేక్షరే కాబట్టి ఇది నాది కాదు అనుకుంటూ పోవడం ఇది నమ్మకం ఇప్పుడు ఏమంటున్నాడంటే సడన్ గా అక్కడికి అయిపోయింది అక్కడికి ఉపనిషత్తు అయ్యా శతరు పూతోరాపానాత్ పూతో బ్రహ్మహత్యా పూతో భృత్యాత్ పూతో ఇంత విన్న తర్వాత ప్రతిబంధకాన్ని రిమూవ్ చేయడం ఒక్కోసారి పూర్ణ జ్ఞానం కలగని వాళ్ళకి ఇంకా దాన్ని మననం చేసుకుని స్థిరపరచుకోవాలి అనుకుంటారు కదా విన్న తర్వాత శ్రవణం చేసిన తర్వాత మనం నిధుర్ధ్యాసలు కూడా ఉన్నాయి గురుముఖత శ్రవణం చేశాం ఆ తర్వాత సందేహాలు లేకుండా మననంలో తీర్చుకున్న తర్వాత నిధుధ్యాసలో ఉంటాం కాని ఈ సమయంలో ఇది సైకాలజీ డెప్త సైకాలజీ కొందరు కనిపిస్తుంది ఇంత జ్ఞానం ఉంది కదా ఇది మొదటే గనక చిన్నప్పుడు నాకు తెలుసుంటే ఆ తప్పు చేసి ఉండేవాడిని కాదు ఈ తప్పు చేసి ఉండేవాడిని కాదు ఆ పాపం చేసి ఉండేవాడిని కాదు ఈ పాపం చేసి ఇది ఒక పెద్ద గిల్ట్ హర్ట్ రెండు ప్లీజ్ లోపల ఒక రబ్ నేను అప్పుడు అట్లా అబద్ధం చెప్పాను నేను అప్పుడు ఆ పని చేయకూడని పని చేశాను అది చేయకుండా ఉంటే బాగుండేది ఎంత పవిత్రమైన జ్ఞానం ఉంది ఇది తెలియ చేశాను అయ్యో అలా చేశాను అలా చేశాను అలా చేశాను అలా చేశాను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అయిపోయింది కదా అది గత జల సేదు బంధనం కదా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తాం ఇంకా ఏడుస్తూ ఉంటే ఎంతకాలమైనా ఏడవచ్చు ఎందుకని అది మళ్ళీ మనం దాన్ని రిపేర్ చేసుకునే అవకాశం లేదు అందుకంటున్నాడు ఇదిగో నువ్వు ఏమేమి చేశావు రాసుకో లిస్ట్ మొత్తం రాసిపెట్టుకో ఎవరి చెప్పనవసరం లేదు తల తగలబెడుతుంది మొత్తం రాసుకో కైవల్లి బు మొత్తాన్ని నీకు అంటకుండా ఎంత హోప్ పో ఏమేం చేశావు నేను బారుకుపోయాను పర్వాలేదు ఇక పోలయానికి పో సత్సంగానికి పో ఇంకో దానికి పోశ్రమాల పో ఇంతే ఇంక పోవు పోయినా అది పోయింది పోయింది పోయింది దాన్ని పోగొట్టలేకపోతే ఉపనిషత్తింది అందువల్ల ఇదిగో ఎవడైతే శతరుద్రీయం అధితే సహా అగ్ని పూతోభవతి ఓ అగ్ని లాగా పవిత్రుడైపోతూ ఉన్నాడట అది చెప్తాను శతరుద్రీయం అగ్నిలాగా ఏ జ్ఞానమైనా శతరుద్రీయంలో ఏ జ్ఞానం ఉందో ఉపనిషత్తులో అదే జ్ఞానం ఉంది అది కాదు ఏ జ్ఞానమైనా సరే జ్ఞానాగ్ని దగ్ధ కర్మణి జ్ఞానానికన్నా పవిత్రమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో లేదు నహి జ్ఞానైన సదృశం పవిత్రం ఇహవైద్యత అర్జున ఇహా ఈ లోకే జ్ఞానానికన్నా మించిన పవిత్రమైనటువంటి వస్తువు లేదు భూతామద్భావమాగతాహ కాబట్టి వినో ఇటువంటి అగ్ని ఎట్లాగైతే పవిత్రం చేస్తూ పోతుందో అగ్నిని కూడా పవిత్రం చేసేది జ్ఞానం అటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందావు గనక నువ్వు అగ్నిలాగా పవిత్రుడైపోతూ ఉన్నావు మరి నేనప్పుడు ప్రోబిషన్ లేనప్పుడు అదంతా చేశానే సుర పాన పూతోభవతి అది అలా మద్యపానం ఏదైనా చేసింటే ఫోన్లే తెలియజేశావు ఇంకా వదిలే ఎందుకని అది ఎవరు చేసింది అది తమ ఎవర చేసింది అది సురాపానం ఎవరు చేసింది దేహం తాగింది తాగమని చెప్పింది ఎవరు మనస్సు అరండి నువ్వు కాదు కదా ఇంక ఎవడో చేసిందని నేను ఎందుకు బాధపడుతున్నాను ఏదో కొన్ని కొన్ని ముఖాలు విరబోస్తున్నాయి కారణం ఎందుకు విరబోస్తున్నాడు పువ్వులు విరబోసినట్టు విరబోస్తున్నాయి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సురాపానాత్మతో భవతి ఇంకా చూడండి అయ్యా బ్రహ్మ హాయాత్మతో భవతి అబ్బాబ్ మహా సౌమ్యుడు సాత్వికుడు దైవాంశ సంభూతులైనటువంటి వాడిని హత్య చేస్తే కూడా బాధ పెట్టడం కాదు గుడ్డ బిడ్డినట్టు పిండడం కాదు ఏ సాధువునైనా గుడ్డబిడ్డినట్టు పిండుతారు అతి కాదు హత్య చేస్తే కూడాను ఆ పాపం కూడా ఎందుకని నయనం చిందంత శస్తానం నచ్చైన లేదా వచ్చిన బాధ అంతా ఏంటంటే ఇప్పుడు సింపుల్గా చెప్తాను ఒకడు హత్య చేశాడు వాడు కనపడలేదు తిరగరాడు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు పోలీసులు వెతకతా ఉండారు పట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే వాడు ఎక్కడు తెలుసు కనుక కాబట్టి అఫ్ కోర్స్ వారి ఇంటికి వచ్చేసాడు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేది అనుకోండి ఇప్పుడు పట్టుకోదు తప్పదు ఎందుకని ఇంట్లో ఉండడం చెప్తున్నారు హే అంత చుట్టూ తీసుకొచ్చి అంత ఫోర్స్ అంతా పెట్టేసి మొత్తం ఫుల్ ఫోర్స్ అంతా వచ్చి దిగిపోయినది అన్ని వైపుల నుంచి ఇప్పుడు తప్పించుకునేటువంటి అవకాశం లేదు కనుక ఎంటర్ అయిపోతాడు సర్రని వెజల్స్ లొంగిపో లొంగిపో లొంగిపో వాళ్ళు లొంగలే వీళ్ళు లోపలే పోయి ఇంక పట్టేస్తాం అనుకునేటప్పటికి లోపల కొద్దిగా బో ఏంటే ఎట్లా పోవన్న అర్థం కావడం ఎందుకంత బురద బురదగా ఉంది బురత బురతగా ఉంది అక్కడ ఎందుకన్నా నీళ్ళు అంతా ఉన్నాయి ఆశం కాలేదు ఈలో పరి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఇదంతా ఈ నీళ్ళంతా ఏంటి మాకంతా పాడైపోతాయేమో ప్యాంట్లు వాళ్ళు అన్నారు అదేం లేదండి మధ్యాహ్నం శవదహనం అయిపోయింది ఆ శవాన్ని నీళ్ళే ఏ శవం ఇంట్లోది పోయింది ఎవరు పలానాడు పోయాడా బడు వచ్చాడంటే వాడిని రాత్రి వచ్చాడండి ఉదయం తెచ్చిపోయాడండి మధ్యాహ్నం దగ్ధం అయిపోయింది అదే ఈ వాటర్ ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ అరెస్ట్ చేయాలా లోపల పోయి చూసాడు అసలు లేడవాడు వాళ్ళు ఏడస్తా ఉన్నారు లేఖలేక వచ్చి లేక లేనట్టే పోయావే లేక వచ్చి లేనట్టే పోయావే ఎన్ని సంవత్సరాలు లేకుండా ఉన్నావు రాత్రి వచ్చావు ఉదయం పోవడం కోసం అసలు రాకుండా కూడా నువ్వు ఎక్కడ ఇంక అదొక రకమైనటువంటి సాహిత్యం ఇవి పోలీసు ఏం చేయాలి ఇప్పుడు నేరుగా పోయి ఎక్కడికి శ్మశానానికి అక్కడ ఎముకలను అవి అరెస్ట్ చేసుకోవాలి ఇది ఏ కోర్టులో పెట్టాలా అందువల్లే ఒకటే సెంటెన్స్ ది క్రిమినల్ ఈజ్ ఎ డిసీస్డ్ అండ్ దేర్ ఫార్ దైల్ ఈజ్ క్లోజ్డ్ నేను పాపం చేశాను ఏం చేసావు అసలు పోయినవాడు వాడు ఏది చూసారా అహం అకర్త అహం అభోక్త నేను చేసినవాడిని కాదు నేను అనుభవించేవాడిని కాదు పోయినాడు వాడు చేసింది మనసు అది ఎగిరిపోయింది ఇంకా నాకేం లేదు కాబట్టి కృత్య అకృత్యాత్ పూతో భవతి ఇదొకటి అది చేయకుండా ఉంటే బాగుండేది ఇది చేసి ఉంటే బాగుండేది ఎందుకని అది మంచిది కనుక ఆ చేసి ఉంటే బాగుండేది అన్నది పర్వాలేదులే ఇంకా ఆ చేయకుండా ఉంటే బాగుండేది అయిపోయింది కృత్య చేయవలసింది చేయడం అకృత్య చేయకూడదు చేయడం చేయవలసింది చేయకపోవడం వల్ల ఏ పాపం కలిగిందో చెయ్యకూడదు చేయడం వల్ల ఏ పాపం కలిగిందో కృత్యాకృత్యాత్ పూతోభవతి తస్వాత్ ఈ కారణం చేత విముక్తం ఆశ్రయో భవతి ఎవడైతే ఈ బంధార నుంచి విముక్తిని పొందిండో అటువంటి ఉపనిషత్తు జ్ఞానం కలిగినటువంటి వాడిని ఆశ్రయించుకోవడం జరుగుతూ అవిముక్తం ఆశ్రయో భవతి ఉపనిషత్ జ్ఞానానికి వేరు కాకుండా ఎవడైతే ఉన్నాడో అవిముక్తం ఆశ్రతో భవతి అత్యాశ్రమి సన్యాసి ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు సర్వదా జపేతు ఈ శతరుద్రియాన్ని ఎప్పుడు నిరంతరం సన్యాసి వదలుపెట్టకూడదు మరి గృహస్థులు సకృద్వా చెప్పేది అప్పుడప్పుడైనా చదవండి ఎందుకంటే చాలా కర్వలు ఉంటాయి కనుక అప్పుడప్పుడన్నా చదవండి అంటే దీంట్ ఏమిటంటే ఇంతవరకు ఉన్నది జ్ఞానం ఇది శతరుద్రీయం ఉందో పరమేశ్వరుడు సంబంధించినటువంటి ధ్యానం సరైన రుద్రం ఇది కదా ధ్యానం ధ్యేయానికి జ్ఞానం జ్ఞేయానికి జ్ఞానం గలగడానికి అంతకరణ శుద్ధి అదంతా ఉండాలి కదా ఒక్కసారి మళ్ళీ టచ్ చేశాడు అంత ఇంకేం లేదు ఈ విధంగా పరమేశ్వరుని రుద్రం అద్భుతమైనది ముఖ్యంగా ఏంటంటే రుద్రంలో కూడాను కైవల్యోపనిషత్తులో ఏ విషయమైతే చర్చించుండాడో రుద్రంలో నమ సోమాయచ రుద్రాయచ అంటూ మనం ముదురు నమస్తామ్రాయచ అరుణాయచ నమ శంగాయచ పశుపతయచ అన్ను ముదులు పెట్టిపోతున్నాం నమ ఉగ్రాయచ భీమాయచ ఆయేంతది నమో అగ్రే వూరే వయమో హేచీయసేచ నమో వృక్షేభ్యోహరికేభ్యో నమస్ తరాయ నమశంభవే మయోభవే నమశంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అని వస్తా ఒక్కొక్క పదం పట్టుకుంటుంటే కైవర్యపనిషత్తు దగ్గరికి వచ్చేస్తాం అంత ఇంకే ఇది రుద్రం కాబట్టి ఎక్కువగా అవన్నీ చేస్తూ ఉంటే అంతఃకరణ శుద్ధి జరుగుతుంది ఆ తర్వాత మనకు జ్ఞానం లభ్యమవుతుందని ఈ రుద్రం మీద కూడాను అంటే వ్యాఖ్యానం నేను ఇంకా రాయలేదు కానీ ఈ సంవత్సరం రావచ్చు కానీ రుద్రం ఎట్లా మనం జపంచేయాలి ఆ మంత్రాలు వాటికి అవంతా కూడా నోట్ చేస్తూ పుస్తకం ఒకటి దానికి సంబంధించిన తాత్పర్యం కూడా రాసి మన బుక్ స్టాల్లో ఉండాలి రుద్రం శ్రీ రుద్రం దీనిమీద నేను ఉపన్యాసాలు కూడా చెప్పాను క్యాసెట్స్ కూడా అవైలబుల్ వాటి మీద బోత్డీస్ అండ్ ఏద్రం కనుక అనేక జ్ఞానమాప్నోతి సంసారాశనం ప్లీజ్ తస్మాదేం విదిత్వైన కైవల్యం పదమశ్ను అనైన జ్ఞానం ఆప్నోతి సంసారాశనం ఈ జ్ఞానం ఏదైతే మనం తెలుసుకుంటున్నామో కైవల్యంలో దీని వల్ల ఏం జరుగుతుందో తెలుసా సంసారాణవ నాశనం సంసారము అనేటువంటి సముద్రం ఇంకిపోతా ఉంది నాశన్న జనరల్ గా తరతి శోకం ఆత్మవితు ఆత్మవిత్ శోక సాగరాన్ని దాడుతాడు తీర్త్వా తీర్త్వా తరణం ఇట్లా వాడతారు ఇక్కడేమిటో తెలుసా చాలా అద్భుతమైన ఎందుకనంటే సంసార సాగరాన్ని దాడుతాడు జ్ఞానం అనేటువంటి తెప్పని వేసుకొని భగవద్గీతలో కూడా అన్నాడు అన్నమాట ఓకే కానీ ఇక్కడ సంసార ఆరణవ నాశనం ఇంకిపోయింది అన్నాడు అసలు అది ఉంటే కదా దాటడానికి అది లేనే లేదు అద్భుతం ఉంటే దాటాలి అసలు లేదు సార్ లేదు ఇప్పుడు అజ్ఞానం అన్నాడు అనుకోండి అక్కడే వస్తుంది ఒక ఉపనిషత్తుల డే చేస్తాడు అజ్ఞానము అంటే అది సత్యం అసత్యం అంటాడు బంధం అన్నాం అనుకోండి అది సత్యం అసత్యం అని క్వశ్చన్ వేస్తాడు గురువు శిష్యుడు అయ్యా నేను బంధం నుంచి విముక్తిని పొందాలి అంటాడు వీడు ఆయన అంటాడు నైనా బంధం ఉందా అంటాడు అది సత్యమా ఉందంటే సత్యం కదా ఉంది ఆ ఉంది అయితే పోదు పో సత్యం పోదు అసత్యం అయితే పోవాల్సిన అవసరం లేదు అర్థమవుతుంది అది బంధమైతే పోదు అది బంధం కాదనుకో పోవాల్సిన అవసరం లేదు లేదు కనుక ఇప్పుడు ఏంటో చెప్పు దేనికోసం నీకు ఈ రెండిట్లు అర్థం కాకపోవడం వల్ల ఇప్పుడు కూర్చొని మా చెప్తా అది ఉపనిషత్మ ఒక్కొక్క ఉపనిషత్తులు ఒక్కొక్క ప్రక్రియ ఒక బోధన అట్లాగే అసలు సంసారం అనేది ఉంటే కదా దాటడానికి జ్ఞానం తానే తెలుసుకున్నటువంటి వాటి సంసారం లేదు ఎందుకో తెలిసిది కైవల్యం తస్మాత్ ఏం విధిత్వా తస్మాత్ ఏవం విధిత్వ ఏవం జ్ఞాత్వా ఏనం కైవల్యం పదం అశ్చునుతే ఇది ఇలా తెలుసుకోవడం వల్ల ఏం పొందుతూ ఉన్నాడు తెలుసా కైవల్యం కైవల్యం అంటే కేవలస్య భావ కైవల్యం కేవలం అంటే ఏంటి తెలుసా అదొక్కటే రెండవది లేదు అది అనంతం కేవలం అంటే అనంతం అది పదం ఇప్పుడు మనకేంటంటే బాధ మా ఇంట్లో నన్ను కేవలంగా ఇది పదాలు విచిత్రం అసలు ఎవడన్నా మనల్ని కేవలంగా చూస్తే హాయిగా ఉండొచ్చు ఎందుకంటే బ్రహ్మంలాగా చూశారు మనల్ని అర్థం కేవలం అంటే కేవలస్య భావ కైవల్యం అంటే రెండో వస్తువే లేదు అటువంటి జ్ఞానాన్ని మనం పొందుతున్నాం కైవల్యం పదమశ్వునితే కైవల్యం పదమశునిత ఇది ఏమండి రెండుసార్లు చెప్తున్నాడు ఏంటి ఒకసారి చెప్తే చాలదా మనకి చెవుడని ఆయన ఉద్దేశమా ఆయనకి ఏమన్నా ఎందుకని ఇది శాస్త్రాన్ని కంక్లూడ్ చేసే పద్ధతి ఎందుకో తెలుసు ఆ రోజుల్లో పుస్తకాలు లేవు అందువల్ల ముద్ర రాచిస్తానికి అవకాశం లేదు ఓకే కాబట్టి పుస్తకాలు లేవు ఆ రోజుల్లో కేవలం గురువు చెబుతూ ఉంటాడు శిష్యుడు వింటూ ఉంటాడు ఎక్కడ ఉపనిషత్తు కంక్లూడ్ అయిందో ఎట్లా తెలుసు టూ టైమ్స్ కనుక రిపీట్ చేసేటట్టు కంక్లూడ్ అయిపోయింది అర్థం టెక్స్ట్ ఎందుకో కైవల్యం పదమశ్ను పదమశ్నుత ఇ రెండు పద్ధతులు ఇక్కడ రెండు సార్లు ఎప్పుడైతే అన్నాడో పునరుక్తి జరిగిందో శాస్త్రము అడికి అయిపోయింది కైవల్యం పదమశ్శునితే నీవు కైవల్యాన్ని పొందుతావు కైవల్యోపనిషత్తు చదివితే నేనేమవుతానండి కైవల్యాన్ని పొందుతావు అంతే కైవల్య పదమశ్నితే ఇతి కాబట్టి రెండు సార్లు అనడంలో టెక్స్ట్ కంప్లీట్ అయిందని ఒక అర్థం సమాప్తమైందని ఇతి అని అన్నాడు ఆ ఇతి అంటే సమాప్తం అయిపోయింది అర్థం ఓకే ఇతి గుతమం ఓకే ఇది కైవల్యోపనిషత్తు స్వస్తి ప్రజాభ్య పరిపాలయమార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్తుఖినోవ కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్ శా దేశోబరహి బ్రాహ్మణా సన్ నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ శంతి శాశ